నిర్నిమిత్తానందాన్ని ప్రసాదించేటువంటి తల్లి నిత్యానందకరి అభయప్రదాయిని అనేకమైనటువంటి దివ్య గుణములు తనలో నింపు ఉన్నటువంటి సాగర రూపిణి భయంకరమైనటువంటి పాపాలు ఇవన్నీ గతంలో చేశామో వాటి యొక్క ఫలితాలు ఈరోజు ఏవైతే రుజు చూస్తూ ఉన్నామో వీటన్నిటి నుంచి మనల్ని విడిపించేటువంటి తల్లి ప్రత్యక్షాత్ మహేశ్వర స్వరూపిణి ప్రచల ప్రాళయ అంటే మంచు అచల అంటే కదలన్న కొండ మంచు కొండ ప్రాళేయ వంశ పావన కరి కాశీపురాధీశ్వరి విషాందేహి కృపా అవలంబన కరి మాతాన్న పూర్ణేశ్వరి కనుక సామాన్యమైనటువంటి భిక్ష అయితే మనకు జన్మనిచ్చిన తల్లులు పెడతారు లేదు తల్లులాంటి వాళ్ళు ఎంతో మంది పెడతారు అన్నపూర్ణేశ్వరి దగ్గరికి వెళ్లి మనం అడుగుతున్నాం అంటే సామాన్యమైనటువంటి భిక్ష కాదు భిక్ష తీసుకునేది ఆకలి పోగొట్టుకోవడం కోసం కనుక ఆకలి ఒక ఆవేదన గనక ఆవేదనని ఎవరూ భరించలేరు కాబట్టి ఈ ఆవేదన నుంచి విడిపడాలంటే ఆకలి దానికి ఔషధం ఆకలి ఒక వ్యాధి అయితే ఔషధం అనేది ఆహారం గనక తీసుకుంటున్నాం అటువంటి వ్యాధులు చాలా ఉన్నాయి కాబట్టి అనేకమైనటువంటి కోరికలు మనకున్నాయి అవన్నీ తీరాలి తీరే పరిస్థితి ఎక్కడ కనిపించడం లేదు అది ఎక్కడ కాబట్టి ఎక్కడెక్కడ ఆవేదన కలుగుతూ ఉందో అదంతా వ్యాధి రూపంలోనే ఉంది గనక అదంతా పోగొట్టమని అశాంతి అనేది ఉంది దాన్ని పోగొట్టాలి అమ్మ నువ్వే భిక్ష నీ ప్రేమ భిక్షతోనే అది పోవలసిందే గాని మరొక విధంగా పోయేందుకు అవకాశం లేదు కాబట్టి నాలో ద్వేషం ఉంది ఇదొక అగ్ని కాల్ చేస్తా ఉంది ద్వేషాగ్ని కాబట్టి దీని వైపు కూడా నువ్వు నువ్వు పెట్టాలి కనుక ద్వేషం ప్రేమగా మారాలి ప్రేమగా మారాలంటే నీ చల్లని చూపులు నా మీద పడాలి అప్పుడే ద్వేషం ప్రేమగా మారేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక నేను భిక్షం అడుగుతున్నానంటే ఇవన్నీ కోరుతూ ఉన్నా నిత్యం ఆనందంగా శుభప్రదంగా జీవితం కొనసాగడానికి కావలసినటువంటివన్నీ కూడా నీ పాదాల దగ్గరే ఉన్నాయి గనక నీ బిడ్డ అమ్మను ఎట్లయితే బిడ్డ చుట్టుకుంటాడో అట్లాగే నీ పాదాలు చుట్టుకొని మరి అడుగుతున్నా బిక్షాందేహి కృపావలంబన కరి మా తూర్ణేశ్వరి మొదటి శ్లోకం నెక్స్ట్ నానా రత్న విచిత్రభూషణకరీ హేమాంబరాబరీ ముక్తార విలసతు విలసత్ వోజకంభాంతరీ కాశ్మీరాగరు వాసికరీ సీపురాధీరీ భిక్షాందేహీ కృపవల కరీ మాతూర్ణేశరీ నాత్న విచిత్రభూషణ కరీ డంరీ ముక్తార విలంబ మాన విలసత్ వక్షోజ కుంభాంతరీ కాశ్మీర హగరు వాసికరీ కాశీ పురాధీరీ బిట్సాందేహీ కృపవలబనకరీ మాత అన్నపూర్ణేశ్వరీ నా నా రత్న విచిత్ర భూషణ కరీ రూప సౌందర్యం భగవతిలో ఏ సౌందర్యం కనిపించినా అది అలౌకికమైన సౌందర్యం ఇది మొదట మనం అర్థం చేసుకోవాలి ప్రపంచంలో ఉండేటువంటి సౌందర్యానికి భగవత్ తత్వంలో ఉండేటువంటి సౌందర్యానికి ఉండే తేడాది ఇది లౌకికమైనటువంటి సౌందర్యం అది అలౌకికమైనటువంటి సౌందర్యం కాబట్టి లౌకిక సౌందర్యం ఎప్పుడు నిత్య సౌందర్యం కాదు ఎందుకంటే లోకమే నిత్యం కాదు అలౌకికమైనటువంటి సౌందర్యంలోనే ఈ దివ్యమైనటువంటి అనుభూతులు ఆధ్యాత్మిక అనుభూతులు మనం కలుగుతూ ఉంటాయి కాబట్టి సర్వత్రా నిండి నిపుడీకృతమైనటువంటి పరమేశ్వర తత్వానికి లేక పరమేశ్వరి తత్వానికి ఒక రూపకల్పన చేసింది హిందూ ధర్మం అంటే అంతటా భగవంతుడు ఉండాడని చెబుతూ ఒక చిన్న రూపంలోకి తీసుకుని వచ్చి అలంకరించి చూపెట్టాడు అలంకరణలతో ఇలా చూపెట్టినప్పుడు అంతటా ఏదైతే ఉందో ఈ విగ్రహంలో కూడా అదే ఉందని అర్థం కనుక ఇది అలోకికం గనక సాధారణమైనటువంటి చూపులు వేరు భగవతి చూపులు వేరు సాధారణమైనటువంటి లౌకిక సౌందర్యాలు వేరు భగవతి సౌందర్యం వేరు కనుక ఇక్కడ కూడా స్త్రీలు ఆభరణాలు ధరిస్తారు కానీ అమ్మ ఆభరణాలు ధరించింది ఏంటో తెలుసా నానా రత్న విచిత్ర విభూషణ కరీ అంటే ఆచార్యులు ఎవరికి కనపడుతుంది అట్లా అది తమాషా సరేనా మనం గనక వెళితే మనకు ఇదే కనపడతాయి తిరుపతికి వెళ్ళామనుకోండి మనకు కనిపించేది ఏంటి వజ్రకి ఫస్ట్ ఇటీవల పేపర్లో చదివామనుకోండి స్వామికి ఎవరో రెండు కోట్లు పెట్టి పలాంది జయించారని మనం పోతానని అది ఎక్కడన్నా చూస్తాం ఒకవేళ అది గనక నిన్న అది గనక ఏదో వడ్డానం లాగా ఉంటుంది అనుకోండి మన తీరా అక్కడికి వెళ్లగానే ఫస్ట్ స్వామి ముఖార విందం దర్శించాం అది చూస్తాం వడ్డానం చూస్తాం అది ఎక్కడుందని ఎందుకంటే మన మనసు అది లాగుతుంది కాబట్టి ఆభరణాలు అందరినీ ఆకర్షిస్తాయి కానీ సర్వసంగ పరిత్యాగి సాక్షాత్ మహేశ్వర స్వరూపమైనటువంటి శ్రీ ఆది శంకరాచార్య రచించిన స్తోత్రం ఆయన్ని ఆభరణాలు ఆకర్షించడం ప్రశ్నే లేదు చాలా చిన్న విషయాలు అవి కాకపోతే ఏమిటంటే మనం వెళితే ఆ మూర్తిలో ఉండేటువంటి ఆభరణాల యొక్క వైభవాన్ని మనం చూస్తాం కానీ స్వామి వెళితే ఆభరణాల్లో అమ్మను చూస్తాడు దీతమాట ఇంకేం లేదు అది అది దివ్య దృష్టి కాబట్టి ఈ ఆభరణాలంతీ ఏవైతే నీ మెడలో ఉన్నాయో తల్లి ఇవన్నీ నీ వైభవాలుగా నేను లేదు ఎందుకో తెలుసా అవి చూచినప్పుడు నాకు నువ్వే జ్ఞాపకం వస్తూ ఉన్నావు మా అమ్మ వేసుకునేవి కదా ఇవి ఇవి మా అమ్మ వేసుకునేవి ఇప్పుడు చూడండి మనం చూస్తూ ఉంటాం తల్లిదండ్రులు ఇలా చెప్తూ ఉంటారు మా ఈ దేవతామూర్తిని అర్చించారు సరేనా మీ తాతయ్య నాన్న అర్చించాడు మీ తాతయ్య అర్చించాడు నేను అర్చించాను నాయన ఇది మనకు వచ్చేటువంటి వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ప్రాపర్టీ ఇది ఇది నువ్వు కూడా అర్చించు ఎందుకని తాతయ్య నాన్న ఎట్లాగైతే హాయిగా ఉన్నాడో తాతయ్య ఎట్లా ఉన్నాడో నేను కూడా మిమ్మల్ని ఎట్లాగైతే ఏదో నా అంతటలో నేను మిమ్మల్ని పెంచగలిగాను మేము ఎట్లాగైతే హాయిగా శాంతిగా ఉన్నామో అట్లా కూడా మీరు శాంతిగా ఉంటారు ఎందుకని ఇదిగో అమ్మవారు లేదు స్వామి మనల్ని రక్షిస్తూ వచ్చాడు గనక కులదేవతగా ఇదిగో మన దేవతార్చన ఇది ఉందిన ఇదే మన ఆస్తి డబ్బు వస్తుంది పోతుంది అది కాదు ప్రధానమైన దేవతార్చన అర్థమవుతుంది ఇప్పుడు ఆయన లేడనుకోండి ఆ దేవతార్చన చూసినప్పుడు ఎవరి జ్ఞాపకం వస్తారు అది అక్కడ ఇప్పుడు మనం రమణాశ్రమం వెళ్ళామనుకోండి రమణాశ్రమంలో ఓ చెంబు ఉంటుంది అక్కడ ఎక్కడైతే రమణ వారు చివరగా శ్వాసన వదిలేరో అక్కడ ఓ చెంబు ఉంటుంది అక్కడ చూస్తే ఓ పావుకోళ్ళు ఉంటాయి అక్కడ చూస్తే ఒక ఏదో పాతది ఒక కళ్ళతోడో ఒకటి ఉంటుంది ఈ వైపు చూస్తే పెన్ను ఉంటుంది ఈ పెన్ను ఏంటి రమణ మహర్షి రాసినటువంటి పెన్ను దీంతోనే ఉపదేశ స్థానం రాసింది చూడండి ఇంకా ఉపదేశ స్థానం చెప్పినప్పుడు మెహబూబ్ కాలేజీలో మీరు ఎంత పరవశించారు పదిహేను రోజులు ఆ ఉపదేశ స్థానం రచించినటువంటి ఆ మహర్షి ఆ పెన్నుతో రాశాడు అనేటప్పటికి మన భావాలు ఎట్లా చెప్పండి సాధారణంగా అది వెళ్ళాడు అనుకోండి అక్కడికి ఏమనిపించదు ఉపదేశారం అండి ఏ అనుసారం అది అనుకుంటాడు కానీ ఇది చూచినప్పటికీ అదంతా ఒక్కసారి మనకు మనసులో కదులుతాయి కాబట్టి ఆ పెన్ను చూడగాని ఆ కళ్ళ చూడ ఇప్పుడు గాంధీజీకి వెళ్ళామనుకోండి మనం వార్తకి వార్తలు అవన్నీ పెట్టి ఉంటారు గాంధీజీ చివరికి రాట్నం కూడా ఉంటుంది అక్కడ ఈ రాట్నమే కాబట్టి మన వాళ్ళందరూ కూడా నా రాట్నం ఒడుగుతూ ఉండొచ్చు కానీ ఆ రాట్నం చూసినప్పుడు మన హృదయంలో ఏదో ఒక సంచలనం ఎందుకో తెలుసా ఒక మహాత్ముడు టచ్ చేశాడు చాలా మంది దగ్గర పెన్స్ ఉంటాయి కానీ రవణ మహర్షి పట్టుకున్నాడు ఆ పెన్ ఫ్లూట్లు ఎంతమంది దగ్గర లేవు సపోజ్ కృష్ణుడు పట్టుకున్న ఫ్లూట్ మనకు దొరికితే ఎట్లుంటుంది పరిస్థితి ఆలోచించి అది తమాషా అది తమాషా అందువల్ల కొన్ని చోట్ల చెంబులు కొన్ని చోట్ల కళ్లజోళ్లు ఈ విధంగా ఉంటే ఇటీవల పేపర్లో మీరు చూసే ఉంటారు గోల్డ్ కోసం పెద్ద గొడవ తప్పులేదు అది నథింగ్ రాంగ్ ఒక చిన్న వెంట్రుక కోట్ల రూపాయలు అమ్మిందని చెప్పి మీరు విన్నారు అది కనపడడం లేదని ఇటీవల పెద్ద గొడవ ఉంది దా నేను తప్పనుకోవడం లేదు ఎందుకని అదే ఉంది ఆఫ్టర్ ఆల్ వింటర్గా అనత్సేమో కాని దాన్ని అభిలషిస్తూ ఉండాడు చూసావా ఆ వ్యక్తి హృదయంలో ఏముంది దాని మీద ఏ మతం అన్నా గానీ ఎట్లయినా కనుక ఇవన్నీ కూడాను మనకు ఏదో గుర్తు చేస్తూ ఉన్నాయి ఎందుకని మహాత్ములు ముట్టుకున్నవి గనక వాళ్ళు పవిత్రాత్ములు కాబట్టి అవి కూడా కానీ మహాత్ముల విషయమే ఇట్లుంటే ఈ మహాత్ములంతా ఎవరి పాదాల దగ్గర పడుతూ ఉన్నారు అటువంటి భగవతి భగవతి అన్నపూర్ణేశ్వరి అమ్మ ఇదిగో నువ్వు ఇన్ని వేసుకొని ఉండవు ఏమిటి వీరిని నానా రత్న విచిత్ర భూషణకరీ అనేక రకాలైనటువంటి రత్నాలు ఒక రకమైన రత్నం కాదు ఒకదాని రంగు ఒకదానికి లేదు ఒకదాని శోభ ఒకదానికి లేదు ఒకటి మెరిసినట్టుగా మరొకటి మెరవడం లేదు ఇటువంటి రత్నాలు నానా రత్న అది ఇంపార్టెంట్ నానా రత్న ఒకే విధంగా ముత్యాలహారం కాదు నానా రత్న అనేకమైనటువంటి రత్నాలతో వేరసత దివ్యంగా ప్రకాశిస్తూ ఉంది నీ మెడలో వేలాడుతూ ఉంది సరేనా నానా రత్న ఇటువంటి భూషణాలంతా కూడా నువ్వు ధరించినటువంటి తల్లివి మనం సాధారణంగా ఎవరు జరిగిన ఉన్నాయను మనం అంటాం అన్ని రత్నాలున్నాయి కదా ఒక్కటి ఓన్లీ వన్ అమ్మా అన్ని రత్నాలు నీ దివ్యమైనటువంటి దేహం మీద శోభిస్తూ ఉండే కదా నన్ను కూడా ఒక రత్నంగా చేసి వేసుకోవాలి దాట్స్ ద బిట్ శంకర నానా రత్న సరేనా ఎంతమంది భక్తులున్నారో నీకు వాళ్ళందరూ ఒక్కొక్క రత్నం నీకేమవసరం రత్నాలు ఈ రత్నాలు నీకెందుకమ్మా సముద్రంలో నుంచి వచ్చే రత్నాలు నీకు కావాలేంటి ఉప్పు నీటిలోంచి వచ్చేటివి తల్లి కనుక అవి కాదు రత్నాలు ఇక్కడ రత్నాలంటే భక్తులే రత్నాలు ఎక్కడుంటారు వాళ్ళు అమ్మను చుట్టుముట్టుకొని ఉంటారు బిడ్డలు ఎప్పుడు కూడా కాబట్టి ఈ రత్నాలు ఎవరైతే ఉన్నారో నానా రత్న దివ్యమైనటువంటి సాహిత్యాన్ని వాల్మీకి వ్యాస వీళ్ళందరూ కొన్ని రత్నాలు దివ్యమైనటువంటి గానం చేసేటువంటి నారద తుంబర వీళ్ళంతా కూడాను ఒక రకమైనటువంటి రత్నాలు కాబట్టి నిన్ను గురించి దివ్యంగా ప్రవచించేటువంటి శంకర మనం చెప్తుంటే ఆయన చెప్పాలంటే సుఖ వీళ్ళందరూ కూడా రత్నాలు కాబట్టి దివ్య ప్రవచనాలు చేసేటువంటి రత్నాలు దివ్యమైన గానాన్ని వినిపించేటువంటి రత్నాలు నీ యొక్క దివ్య వైభవాన్ని గానం చేసేటువంటి రత్నాలు నీ దివ్య కీర్తిని వర్ణిస్తూ రచించేటువంటి రత్నాలు ఇటువంటి ఇచ్చా ఉన్నాయి వీటన్నిటి చేత శోభిస్తున్నావు నువ్వు ఒక శోభ ఎట్లా తెలుస్తుంది చెప్పండి వ్యక్తం చేస్తే శోభ వ్యక్తం చేస్తేనే సౌందర్యం ఇప్పుడు అద్వైత మగ్రంథం అనేటువంటి గ్రంథం మీరు ఎప్పుడు పేరు వినలే కానీ ఇప్పుడు చూపుతూ ఉంటే మీకు అర్థమవుతా కాబట్టి అర్థమైతే మాకు ఒకవేళ దాన్ని చదువుకుని ఉంటారనుకోండి ఆ ఇరవై శ్లోకాలు నేను ఇప్పుడు మీ పుస్తకం ఇచ్చినట్టుగా ఇచ్చేస్తే నేను రాకముందే మీరు చూసి ఉంటారు అది చూసింది ఏందబ్బా ఏం చెప్పబోతా దీన్ని ఇప్పుడు అనిపిస్తా ఉంది ఎంత ఉందా ఎంతుందా ఎంతుందని కనుక అందులో ఉండేటువంటి వైభవం చెప్పినప్పుడు అర్థమవుతా ఉంది తల్లి నీ అలౌకికమైనటువంటి అపూర్వమైనటువంటి వైభవాన్ని తెలుసుకోవడానికి మేమెవరు వాళ్ళందరూ తెలి వాళ్ళు తెలియజేస్తేనే కదా మాకు కలిగింది వాళ్ళందరూ రచిస్తేనే వాళ్ళందరూ గానం చేస్తేనే వాళ్ళందరూ ప్రవచిస్తేనే ఇదంతా నీ శోభ వాళ్ళ గానంలో ఉండేది నీ శోభ వాళ్ళ ప్రవచనంలో ఉండేది నీ శోభ వాళ్ళ రచనలో ఉండేటువంటి నీ శోభ అవన్నీ దివ్య రత్నాలు ఇవి నీకు శోభని మా మాకు నీ యొక్క వైభవం అంతా కూడా వాళ్ళ దగ్గర మాకు అందుతూ ఉంది గనక ఏ వైభవంతో నువ్వు శోభిస్తున్నావు ఇదిగో ఈ భక్తులు ఈ జ్ఞానులు వీళ్ళ యొక్క వైభవంతో నేను శోభిస్తూ ఉన్నావు గనక వీళ్ళందరి రత్నాలు నానా రత్న విచిత్ర భూషణ విచిత్ర భూషణాలు అవి ఆ మామూలు భూషణాలు కాదు ఇప్పుడు మన గోల్డ్ మార్కెట్ దొరికితే ఒకటే విధంగా ఉంటాయి ఏదైనా ఓ చిన్నది మార్చాడనుకోండి వాడు ఒక ఐటెంలో కొంత చేంజ్ చేస్తే మళ్ళీ అక్కడ పోయి క్యూ చేరిపోతాం మనం ఇది అట్లా కాదు ఒక ఒక ఆభరణం తయారు చేస్తే ప్లీజ్ ఒక డ్యాడం తయారు చేశాడు అనుకోండి మనం పోయి కొన్నాం ఇంకొకటి వాడు తయారు చేయాలి అంతేగాని ఇది మారదు ఇది మారుతుంది ఎవడా ఒకసారి కొనేసిన తర్వాత మారదు ఒకసారి రింగ్ కొన్న తర్వాత అది అట్లాగే ఉంటుంది ఆ రింగు మీద గనక హంస ఉంటే అదే ఉంటది ఇంకా అది మారదు కానీ అమ్మ దగ్గర విచిత్ర భూషణాలే ఏంటో తెలుసా ఉదయం ఒకటి కనపడుతుంది మధ్యాహ్నం ఒకటి కనపడుతుంది సాయంత్రం ఒకటి కనపడుతుంది ఎప్పుడో పంతొమ్మిది వందల భగవద్గీతను చూస్తే ఒక విధంగా అర్థమైంది డెబ్బై నాలుగులో ఒక విధంగా అర్థమైంది ఎనభై ఒకటిలో ఒక విధంగా పోతా ఉంది అంతే ఏమిటి విరుద్ధంగా అర్థం కావడం ఆ భావాల్లోనే చిత్ర విచిత్రమైనటువంటి ఆలోచనలు కదులుతూ ఉన్నాయి ఈ విచిత్రమైనటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో ఇటువంటి విచిత్ర భావాలతో భూషణకరీ నానా రత్న విచిత్ర భూషణఖరీ అమ్మాది కాబట్టి ఈ భక్తులంతా కూడా కాబట్టి నేను ఇలా ఎందుకు నిన్ను అంటున్నానంటే ఎన్ని భోషణాలు నీకుంటే నాకెందుకు సన్యాసిని నేను కూడా ఒకవేళ నీ మెడలో వేలాడేటువంటి రత్నాహారం ఏదైతే ఉందో నీ హృదయానికి దగ్గరగా ఉండేది దానికి నేను సరిపోకపోతే కనీసం నీ పాదాల్లో నీ వేలుకుండేటువంటి మెట్టుంది చూడు తల్లి దాంట్లో ఉండేటువంటి ఒక రత్నంగా నేను మిగిలిపోతే చాలు అంతే ఆ భాగ్యం నాకు ఎప్పుడు కలుగుతుందా అని ఇన్ని రత్నాలను చూస్తూ ఉన్నాను సరేనా కాటా కాదు నేను చూసేది ఎందుకే నాకెక్కడ ప్లేసు నాకెక్కడ ప్లేసు ఉండని పెద్ద పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు ఒక వాల్మీకి ఒక యాజ్ఞవల్కుడు ఒక పరాశరుడు ఓ శంకర వీళ్ళంతా ఉండినే అమ్మా నీ హృదయానికి దగ్గరగా నన్ను నీ పాదాల దగ్గర పడి ఉండే చిన్నవండి సుందరచేత చిన్నది నీ పాదాల దగ్గర ఉండి సార్ నానా రత్న విచిత్ర భూషణ కరీ హేమాబర అడంబరీ హేమాంబర అడంబరీ హేమ అంటే అంటే బంగారు చేలాన్ని ధరించినటువంటి తల్లి అని అర్థం సింపుల్గా వచ్చిరైన మాటలతో మాట్లాడుకోవాలి అంటే బంగారు తల్లి బంగారు తల్లి ఎందుకని మనకు బంగారు బ్రతుకును ప్రసాదించేటువంటి బంగారు తల్లి హేమాంబరాడంబరి వేదంలో సువర్ణం తేజసం అని ఉంది సువర్ణం బంగారు ఏదైతే ఉందో అది తేజస్సును గెలిపించేటువంటిది జీవితానికి సువర్ణం తేజసం అని ఉంది వేదంలో కనుక సువర్ణం ఎందుకు అంటే ప్రతి వ్యక్తిలో కూడా ఆ వైభవాన్ని తీసుకొని వస్తుంది సువర్ణం తేజస్సుని తీసుకొని వస్తుంది దివ్యమైనటువంటి తేజస్సు అందువల్ల సువర్ణానికి చాలా ప్రధానం మన శాస్త్రం ఉంగరం కూడా అందుకే అది చేసుకునే వాళ్ళకి తెలుసో తెలీదో నాకు తెలియదు తెలుసు కనుక నేను వేసుకోను సువర్ణం తేజస్ తేజస్సునిచ్చేటువంటిది ఎట్లా ఉండాలి దేహం తేజస్సుగా ఉండాలి ఏ పని చేస్తే ఆ పనిలో తేజస్సు ఉండాలి పొంచి అనుకుంటే తేజస్సు ఉండాలి దేహం తేజస్సు ఉండాలి దేహం తేజస్సు ఎర్రగా ఉండమని కాదు దాని అర్థం సరేనా ఆ దేహం ఓ మంచి పని చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి అదే తేజస్సు నేననుకుంటున్నాను అది ఆరోగ్యం అనుకోండి మీరు మహాభాగ్యం అంటారు చూసారా ఆరోగ్యం మహాభాగ్యం ఎందుకు భాగ్యం అయింది అది అది ఉంటేనే భాగ్యాలు వస్తాయి కాబట్టి మనం గనక ఉంగరం వేసుకొని ఉంటే తమస్ చూడండి పెద్దవాళ్ళు అందుకు పెట్టారు అది ఇప్పుడు ఎన్ని అవయవాలు ఉండవు వాడు తోటి కూడా కూర్చుంటారు చూడండి పెళ్లిలో వాడికి ఉంగరం వేస్తే గానీ వాడి కాళ్ళు కడగలరు కదా తోటి పెళ్లికి ఉంటాలో యూజ్ తెలుసుకోవాలా ఏ పెళ్లిళ్ళు చేసుకున్నారు అంత మాత్రం తెలీదు ఏంటి కూడా నేనే అంటే ఇప్పుడు కూడా దాని మీద పోయి ఉంటుంది స్వామిజీ చెప్ప నీ బాగుంటుంది ఎలా ఇప్పుడు ఇప్పుడు అమ్మాయి ఉంటది కదా అమ్మాయి బ్రదర్ ఉంటాడే వాడు తోడి పెళ్లి కొడుకు ఏంటి కొత్తగా చూస్తాను ఇప్పుడు అవి కూడా లేవా ఏవో నాకేమి తెలియదు ఆయన ఇప్పుడు తోడి పెళ్లి కొడుకనే ఒకరి ఆయన అవి కూడా పోయినాయా ఎక్కడున్నామో నాట్ నో వేర్ వర్ ఇప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు ఇంకొకడు ఉంటాడు చెడ్డీ చేసుకుని వాడు సైడ్ ఉంటాడు వాడు ఎవడంటే అమ్మాయికి బ్రదర్ ఉంటాడు చిన్నవాడైతే చిన్నవాడు కావచ్చు పెద్దవాడైతే పెద్దవాడు కావచ్చు కాళ్ళు వాడు కడగాలి కాశీయాత్రకి వెళ్ళొచ్చినప్పుడు కాళ్ళు వాడు కడగాలి వాడు కాళ్ళు కడిగినప్పుడు ఆ రుణం పెట్టుకోకుండా ఇతరుడు తీసారా ఎవరు పెళ్లి వాడి చేతికి ఉంగరం దొడుగుతాడు అదే అసలు యాక్చువల్గా అయితే బట్టలు ఇచ్చి ఉంగరం దొడగాలి అది కొద్ది కన్సెషన్ ఉంది మళ్ళీ ఎందుకంటే బట్టలు వాడు అప్పుడు పోయి కుట్టించుకోవాలంటే కుదరదు ఇప్పుడు అంటే పంచి అప్పుడు చెట్టి కదా అందుకని ముందు ఇచ్చేస్తారు అవి ముందు వాడి ఆది అంతా పట్టేసి వాడి చెడ్డి తయారు చేసి పెట్టేస్తారు ముందే ఇప్పుడు వాడి చెడ్డీ చొక్కా ఇవ్వగానే వాడు అటుబోయ్య అటుపోయి చేసుకుని వస్తాడు చెట్టు వైపు పోయి వాడు ఎంత చిన్నాడు సరేనా అప్పుడు ఉంగరం వాడు తోడు తోడు కొడుకు అంటారు వాడిని అంటే ఈయన పెళ్లి కొడుకు వాడు అక్క పక్కన చిన్న పెళ్లి కొడుకు వాడు ఉద్దేశం వేరే తోడు పెళ్లి కొడుకు ఆయన తోడుగా ఉంటాడని అర్థం అందుకని ఎందుకని ఆ ఇచ్చిన వాళ్ళకి తెలియదు వాళ్ళు చెప్పొచ్చు ఎవరెవరి మనకే వస్తుంది కదా వీడు ఆల్రెడీ ఇంత తీసుకుని పోతా ఉన్నాడు మన దగ్గర అందువల్ల వీడికి తోడు కొడుకు మనోడు కదా వీడికి వస్తుంది వీరికి అమ్మాయి బ్రదర్కి వస్తుంది అందువల్ల కదా ఉంగరం లేకుండా మొలతాడు చేయించడం మొలతాడుగా నాకు చేయిస్తే పెద్దది వస్తుంది అది అదంతా మన తెలివితేటలో ఆ రోజుల్లో మన వాళ్ళకి ఒక విషయం మీద ఉండింది కాని వాళ్ళ దృష్టి అంతా కూడాను విషయం మీద ఉండింది జ్ఞానపూరితంగా ఉండింది కాని ధనం మీద లేదు అందువల్ల చేతికే ఎందుకు తెలిసిన చేతికే ఉంగరం వేసుకునేది ఇన్ని అవయవాలు అనుకున్నా వేలికే ఎందుకు వేసుకుంటామంటే భోంచేస్తాం గనక సరైన మనం తీసుకునేటువంటి ఆహారం సువర్ణంతో గనక లోపలికెళితే తైజసం తైజసం అట్లాగే దానగుణ కీర్తి కొందరు దానాలు చేస్తారు అర్థమవుతుందే కీర్తి రాదు అది ఇది ఒక కర్మ రకరకాలు ఇప్పుడు ఏదైనా సరే నేను మీ గతంలో చెప్పుకుంటాను ఒక బిక్షగాడి ఇంకో బిక్షగాడిని పిలిచి అంత వేశాడని అద్భుతమైనటువంటి దానం అది బిక్షగాడి ఇంటింటి వాడు ధాన్యం తీసుకుని నేను చూచిన కేసే ఇది సరేనా వాడు ఒక చోట ఇంకొక బిక్షగాడు అట్టే వాడిని పిలిచి వీడి దాంట్లో నుంచి తీసి అంత వాడికి వేశాడు చూసారా వాడు బిక్షగాడు అంటారా ఐశ్వర్యవంతులు డబ్బు ఉండేవాడు కదా ఐశ్వర్యవంతుడు ఈ ప్రపంచాలు పెట్టుకున్నది పెట్టింది ఇది ప్రధానం మనకి ఇతరులు పెట్టి ఎవరికి పెట్టగలం డబ్బు వాడు పెట్టగలరు ఉన్నది ఎవడు అయితే ఉన్నవాడో వాడే పెట్టగలడు దాచుకున్నవాడు కదా పెట్టేవాడు దాచుకున్నది బ్యాంకులో వాడదు మన మేనేజర్ గారు అవసరం అర్థమవుతుంది మీకు ఇప్పుడు కనుక దానగుణ కీర్తి ఇతరులకు దానం చేస్తాం సువర్ణం భగవత్ స్వరూపం తేజోమయం గనక తేజస్సం గనక అది వేసుకొని ఇతరులకు ఇస్తారు ఇట్లా ఇతరులకు ఇస్తారు ఎందుకో తెలుసా నేనిచ్చినటువంటి దానం వాళ్లను కూడా తేజవంతులుగా చేయాలి ఇదొక్కటి కేవలం మనం ఇవ్వడమే కాదు మనం ఇచ్చినొక్క పైసా సద్వినియోగం వాళ్ళు కూడా తృప్తిగా ఉండాలి ఒకవేళ మనం ఎవరికైనా దానం చేసామనుకోండి వాడిని దారిలో దొంగ కొట్టేసి తీసుకుపోయినాడు అనుకోండి అలా కనుక అది ఫలసిద్ధి జరగాలి అన్నట్లయితే వాళ్ల జీవితం కూడా తేజవంతం కావాలి అనేటువంటి ఉద్దేశంతో మనం భోంచేసిన ఈ ఆహారం మన దేహాన్ని తేజవంతంగా మార్చాలి మనం ఎవరికైనా ఏదైనా ఇచ్చిన వాళ్ల జీవితం కూడాను తేజోమయం కావాలి లేదు మనం ఒక సద్గ్రంథం ఎత్తి పట్టుకుంటే సద్గ్రంథంలో ఉన్నది భగవంతుడే గనక ఆ భగవంతుణ్ణి ఇదిగో ఈ విధంగా కళ్యాణకరమైనటువంటి వస్తువు ద్వారా ఆ భగవద్గ్రంథాన్ని పట్టుకోవాలి పూజ చేస్తూ ఉన్నాము భగవంతుడికి కేవలం ఈ చర్మ చేతులతో కాకుండా ఇదిగో సువర్ణం ఎందుకని అంటే తేజోమయం అనే ఉద్దేశం చేత కాబట్టి అడంబరీ ఇప్పుడు చూడండి అన్న ప్రసాదం చేస్తారు మీరు చాలా మంది పిల్లలకు నేను జయించాను తెలుసు ఎప్పుడు మీరు వచ్చిన నేనదే ఇప్పుడు నా దగ్గర చాలా ఉన్నాయి అప్పుడుంటాయి బ్యాంకులోనే ప్రతిసారి తీసుకొచ్చేస్తా ఉంటారు కదా నాక ఏది ఒక్కటి కూడా ఇప్పుడు మీరు అనుకోవచ్చు స్వామిజీ మేము కూడా ఇచ్చాం కదా ఇన్ని ఏం చేశారు అసలు ఏం చేయాలి ఏం చేస్తారు మీ ముందరే ఉండాలి అది అడిగిపోతున్నారా ఒకటే రూమ్ చిన్న రూమ్ అక్కడే ఉండాలి అడిగిపోతాను మరి ఏం చేశారు అవన్నీ ఉన్నాయి వేసుకునేది ఏంటి ఎందుకో మనసు ఒప్పు మీరు నాకు ఇస్తే సరేనా ఏమి ఇది ఉద్దేశం దానం చేస్తున్నారు మీరు వేసుకుంటే అర్థం అవుతుంది మా దేవుంది సన్యాసం మీ దగ్గర పూసుకునేవాడు అర్థం ఒకటి నేను అనుకుంటున్నాను రెండవది మీరు ఇచ్చేది అదేనా మీ భక్తి వెనక్కుంది గనక సరేనా ఇది తేజవంతం అవుతా ఉంది కావడం లేదా తేజవంతం కావడం అంటే నేను వేసుకొని తిరగడం కాదు ఇదంతా అదే కదా ఇదంతా తేజవంతం ఇదంతా ఇదంతా అనేటువంటి ఇదంతా ఇదంతా అదే అర్థమవుతుంది అందువల్ల అన్నప్రాసానికి మీరు వచ్చినప్పుడు నేను వాటిలో ఒకటి పెట్టుకొని ఉంటాను ఎప్పుడు ఎందుకో తెలుసా ధనికులే రారు ధనికులు వచ్చారనుకోండి ఆయన మీ దగ్గర రింగ్ ఉంది అని అడుగుతాను నేను మనందరినీ అడుగుతాను స్వామిజీ ఉంది అది శుభ్రం చేసి గంగా జలం ఉంటుంది దాంట్లో వేసి దాన్ని శుభ్రం చేసి తీసి ఆ పిల్లవాడికి నాలుగు మీద రాస్తాను నేను పాయసం అర్థమవుతుంది ఒకవేళ లేదనుకోండి నేను ఇది పెట్టుకుంటాను మీరు ఇచ్చింది మీరు ఇచ్చింది అదే మీరు మీ ఉద్దేశం అదే స్వామీజీకి ఏదిచ్చిన ఇప్పుడు చూడండి నిన్న కనీసం ఒక నాలుగైదు వందల అరిసెలు మూడు వందల లడ్లు ఇవన్నీ నా రూములో లో నాకు భయమే వస్తుంది చీమలు వస్తాయి ఏమో ఏమో వాళ్ళు ఉండండి ఆశ్రమంలో భక్తులు ఎంత గొప్ప వాళ్ళు వాళ్ళుండ స్వామీజీకి ఇచ్చారు కనుక ఆయన రూమ్ లోనే అంటే వాళ్ళ ఉద్దేశం చీమలు వస్తాయి ఆయనకే వస్తాయి మనకే మన రూములు ఖాళీ ఉంటాయి ఎప్పుడు సాధువులతో పెట్టుకోకూడదు నేను ఇన్ని ఉపన్యాసాలున్నా మనసు అంత పడుతున్నా అది పనిగా పోయి అందరి మీద ఎక్కి వేస్తానే ఉన్నాను ఈ రోజు సాయంత్రం ఎక్కారండికి ఏముండదు అక్కడ చేమని కూడా ఎక్కడికి రావాల్సి వస్తుంది అదే రోజు మీకు ఇవ్వలేదవే కనుక సాధువుకు నువ్వు ఏమిచ్చినా ఏమవుతుంది సమాజపరంగా పోతా ఉంటది అందువల్ల అది తీసుకొని ధనికులే కాదు పేదలు కూడా వస్తారు గనక వాళ్ళని తెలుసుకుని చూస్తాం చూస్తానని అర్థమవుతుంది స్వామిజీ మా బిడ్డకి అన్నప్రాసంగ అట్లాగేనమ్మా నేను ఫలానా సత్సంగం పర్వాలేదు సత్సంగంలో ధనికులే కాదు ఉండేది అందరూ ఉండరు ఎందుకో తెలుసా వీళ్ళు ధనికులు వాళ్ళు దరిద్రులు అని నేను అనుకోవడం లేదు వాళ్ళు డబ్బు వీళ్ళు డబ్బు లేని నేను ఎప్పుడు చూడను వాళ్ళది ఈ కులము వీళ్ళది ఈ కులం ఎందుకంటే సత్సంగంలో నువ్వు ఎప్పుడైతే చేరావో సత్సంగంలో ఉన్న వాళ్ళందరూ భాగ్యవంతులై ప్రపంచంలో ఉన్నవాడెవరు లేనివాడెవరు భగవంతుని కలిగిన వాడు ఎవడైనా భాగ్యవంతుడే సత్సంగంలో మీకు భగవంతుని గురించి చెప్తున్నారు కానీ రియల్ ఎస్టేట్ బిజినెస్ మేము ఎక్కడ టీచ్ చేస్తాం మీకు సార్ మేము ఎప్పుడు టీచ్ చేయలేదు సార్ అది మా చేత కాదు మాకు తెలియనిటువంటి వ్యాపారం అది అర్థమవుతుంది ఇది కనుక సత్సంగంలో ఉండే ఉంటుంది భక్తులు కాబట్టి నువ్వు పేదలే కానీ పాపం భౌతికంగా పేదరికం ఉంది కనుక అన్నప్రాసం జేయండి స్వామి ఉండమ్మా పిల్లల్ని పిలిచి నాయన అది అక్కడ ఉండే రింగి తీసుకుని శుభ్రం చేసి ఈ బిడ్డ ఎందుకని వీడు భగవంతుడు నమ్ముకున్న వాళ్ళు గనక ఈ బిడ్డ కూడా పైకి రావాలి సరేనా వాడు డింగ్ డాంగ్ బెల్ నేర్చుకున్నా సరే భగవంతుడు వాడికి దూరంగాకూడదు కృష్ణుడు వాడికి దూరంగాకూడదు అనేటువంటి బీజాక్షరం వాడు నాలుగు మీద రాస్తాను సరేనా అన్నప్రాసం చేయించినా చేస్తాం బంగారుతోనే అక్షరాప్యాసం చేసినా బంగారుతోనే చేస్తాం ఎక్కడైనా చూడండి మీరు బియ్యం పోసి అంతా పోసేసి విరింగి తీసుకొని రాసి వాడిని చెప్పుతాం ఆ తర్వాత పలక మీద రాస్తాం కనుక ఈ హేమం బంగారు ఏదైతే ఉందో సువర్ణం తేజసం కనుక అమ్మ నీదంతా తేజమయం కాబట్టి హేమాంబరాడంబరీ నానా రత్న విచిత్ర డంక్తారలంబ మాన విలసత్ వక్షోజ కుంభాంతరీ ఎక్కడికోపోతుంది ఆదేశం క్రం రాస్తే ముత్యాలతో తయారైనటువంటి అందమైనటువంటి ప్రకాశించేటువంటి మాల ముత్యాల హారం ము విలంబమాన విలసత్ వక్షోజ కుంభాంతరీ సోరీ అది వర్ణన ఒక కాళిదాసు రాస్తే అండర్స్టాండ్ ప్రిహర్షుడు రాస్తే ఓహో నైషధాన్ని మించిందేమో అని అనుకోవచ్చు శృంగార నైషాన్ని అభిజ్ఞాన శాకుంతలాన్ని మించింది అనుకోవచ్చు కానీ విచిత్రం ఆది శంకరాచార్య స్వామి అది అమ్మా గజ కుంభములు ఎట్లాగైతే ఉంటాయో ఆ విధమైనటువంటి స్థనములు కలిగినటువంటి తల్లివి నీవు ఆ స్థనముల మీద దివ్యంగా ప్రకాశిస్తూ రేలాడుతూ ఉండేటువంటి ఆ ముత్యాల హారతో శోభిస్తున్నావు సౌందర్య లహరికి వెళ్లి చూచినా ఆనందలహరికి వెళ్లి చూచినా నేను అందుకని రాశాను ఆనందలహరి మీద సౌందర్య లహరి మీద ఏమో స్వామీజీ రాసినటువంటి గ్రంథాల్లో ఆ రెండు చాలా టాప్ అని నా ఉద్దేశం కృష్ణుడి మీద నేను రాస్తే అందరు చదువుతారు అవి చదవరు ఆనందలహరి అమ్మవారి మీద శంకరాచార్య స్వామి రాసింది ఏమో చదవాలి మీరు అప్పుడుగానే అర్థం కాదు సౌందర్య లహరి కూడా అంతే ఆ సౌందర్యం అమ్మవారి యొక్క సౌందర్యం ఏ విధంగా ఉంది అనేటువంటిది అటువంటి చోటంతా కూడా అమ్మవారి కుచుకుంభాలను గురించి వర్ణించను ఉంది సరస్వతి దేవికి కానీ లక్ష్మీదేవికి కానీ పార్వతీదేవికి గానీ దుర్గకు గాని దివ్యంగా వర్ణిస్తారు ఎందుకు తెలుసు బిడ్డలవి వర్ణిస్తారంతే ఇప్పుడు బిడ్డ అమ్మ మీద పాకుతూ ఉంటే వాడికి ఎక్కడికి పోతారు తెలుసు ఎంతసేపటిగా ఆ ఛాతి మీదకే వెళ్ళిపోతుంది అంతే అమ్మ పాలు అక్కడ ఉన్నాయి సంగీతంచ సాహిత్యం చ సరస్వత్యా స్థనద్వయం ఎవరు రాసింది శంకరాచార్యస్వామి ఒక చోట కాళిదాస్ కూడా దీన్ని రెఫర్ చేస్తారు కాళిదాస్ రాసింది కూడా ఉంది ఎవరికి వాళ్ళగా రాశారు ఒకటి సాహిత్యం ఒకటి సంగీతం అమ్మ మా అమ్మ పాలు నువ్వు ఇచ్చే పాలు గనక దాగితే నీ జ్ఞాన క్షీరాన్ని గనక మేం గనక పానం చేసినట్లయితే సంగీతం వస్తుంది సాహిత్యం వస్తుంది అంతే కాబట్టి జ్ఞానం ఎంత కావాలి సంగీత జ్ఞానం వస్తుంది సాహిత్య జ్ఞానం వస్తుంది ముఖ్యంగా మనకు దక్షిణ భారతదేశంలో నాయనార్లు అని వినుంటారు మీరు భక్తులు నాయనార్లు అంటే వైష్ణవ సంప్రదాయంలో వచ్చినటువంటి భక్తులు ఆళ్వార్లు శైవ సంప్రదాయంలో వచ్చినటువంటి భక్తులు నాయనార్లు ఇప్పుడు కన్నప్ప ఉన్నాడు అనుకోండి కన్నప్ప నాయనార్ ఆయన నాయనార్ల కిందకు వస్తాడు కన్నప్ప వీళ్లలో సంబంధ జ్ఞాన సంబంధ తిరు జ్ఞాన సంబంధ అంటే శివ సంప్రదాయంలో శైవ సిద్ధాంతంలో వచ్చేటువంటి భక్తులు నాలుగు మార్గాల్ని అనుసరిస్తూ ఉంటారు అని శాస్త్రం వాళ్ళ వాళ్ళ పద్ధతి అదే వాళ్ళ సంప్రదాయం శైవ సంప్రదాయంలో అమ్మవారిని శివుణ్ణి ఆరాధించేటువంటి వాళ్ళు ఈ నాలుగు మార్గాల్లో పోతూ ఉంటారు ఒకటి దాస మార్గం దాసమార్గం రెండవది సత్పుత్ర మార్గం మూడవది సఖ్య మార్గం సఖ్య మార్గం सत्पुत्र मार्ग दास मार्ग नागवद सन्मारगे दास मार्गमेंटे तनोक दाड़ भावन चेसी हे प्रभु तुम स्वामी हम दास अति का दासभावन तो कैंकर्य इंटारे अंतरण शुद्धि कोसम आलयानी वेली आलया शुद्धि शुभ्रम से मन बुद्धिशुद्धि पड़ता गन कैंकर्य స్వామి యొక్క పూజకు కావాల్సినటువంటి పలపుష్పాదులు తెచ్చి పెట్టడం ఆ తర్వాత నిర్మాల్యం ఏదైతే ఉంటుందో పూజ చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్లి గంగలో కలుపుతూ ఉండడం దీపారాధన చేస్తూ ఉండడం స్వామి యొక్క పాత్రల్ని శుభ్రం చేస్తూ ఉండడం పూజకు ఉపయోగించేటువంటి పూజా పాత్రల్ని శుభ్రం చేస్తూ ఉండడం ఇదంతా కూడా కైంకర్యం కిందకు వస్తుంది స్వామి యొక్క పల్లకిని మోస్తూ ఉండడం ఊరేగింపులో పల్లకి ఇప్పుడు మనం చేస్తున్నాం చూసారా తెలియకుండా నడుస్తుంది అనమాట దాసభావం తెలియకుండా నడుస్తుంది అంతేకెళ్లేదు ఈ విధంగా దాస మార్గంలో నేను దాసుని ప్రభు సేవ చేస్తున్నాను నేను శుద్ధి పడుతున్నాను అని పోతారు ఇది దాసమార్గం ఇక రెండవది ఏంటంటే సత్పుత్ర మార్గం దాస మార్గమేమో కేవలం సేవ కర్మ దాన్ని కర్మని కర్మయోగంగా మార్చుకోవడం సత్పుత్ర మార్గం వచ్చేటప్పటికి ఇప్పుడు ఎట్లాగైతే మనం చూస్తున్నాం అమ్మ నువ్వు నా తల్లివి నేను బిడ్డని స్వామి రామ నువ్వు నా తండ్రివి నేను బిడ్డని కాబట్టి తండ్రి బిడ్డను ఎట్లా చూస్తాడో తల్లి బిడ్డని ఎట్లా చూస్తుందో అదే విధంగా మీ యొక్క లాలనలో పాలనలో నా జీవితం తరించిపోతుంది నా బ్రతకు భగవన్మయంగా మారిపోద్ది ఆయనని తండ్రిలాగా చూస్తూ పోవడం ఇది భక్తి అది కర్మ ఇది భక్తి మూడవది సఖ్యం సఖ్యం అంటే ఏంటో తెలుసా స్నేహం స్నేహభావం కాబట్టి భగవంతుడితో స్నేహం కలిగి ఉండడం స్నేహితులు ఎప్పుడు కూడాను కలిసే ఉంటారు అది తమ వాళ్ళు ఎక్కడ పోయినా సినిమా పోయినండి ఎక్కడ కనబోనండి కలిసే ఉంటారు అందువల్ల దాన్ని లాఫ్ అసోసియేషన్ అంటారు సైకాలజీలో లాఫ్ అసోసియేషన్ కాబట్టి ఒకటి కనపడితే రెండో ఒకటి మనకు జ్ఞాపకం వస్తాడు అందుకని ఒక్కసారి ఒక కనపడినప్పుడు ఆయన ఈయన కనపడుతున్నా ఆయన అడుగుతాం ఎందుకంటే ఆయన ఈయన ఉన్నాడంటే ఆయన ఉండాలి అనేటువంటి ఉద్దేశం చేత ఇది లాఫ్ అసోసియేషన్ కలిసి ఉండడం అనేటువంటిది ఇది సత్యం ఇది ధ్యానం అంటే ధ్యానంలో భగవంతుడితో ఎప్పుడు కలిసి ఉండడం ధ్యానం అర్థమైంది ఇప్పుడు సేవ చేసి అంతఃకరణ శుద్ధి చేసుకోవడం కర్మ మార్గం ఇది దాసమార్గం అంటారు నంబర్ వన్ అట్లా కాకుండా భగవంతుడు తండ్రిలాగా మనం బిడ్డల్లాగా ఉండడం ఏదైతే ఉందో ఇది సత్పుత్ర మార్గం దిస్ ఇస్ భక్తి అట్లా కాకుండా సఖ్య మార్గం సఖ్య మార్గంలో భగవంతుడికి భగవంతుడు మన స్నేహితుడులాగా స్నేహితుడికి ఎట్లాగైతే మనం దూరంగా ఉండమో ఎక్కడికి వెళుతూ ఉన్నా స్నేహితుడిని పట్టుకొని పోతూ ఉంటాము ఇద్దరం కలిసి అట్లాగే మనం ఎక్కడికి పోతున్నా కూడాను మనసు ఎప్పుడు కూడా భగవంతుని ఎందే ధ్యాన మగ్నం ఏదైతే ఉందో ఇది ధ్యానం ఇది మూడవది సఖ్య మార్గం నాలుగవది సన్మార్గం కేవలం జ్ఞానం అద్వైత కేవలం జ్ఞానం ఇదంతా అమ్మ భిక్ష పెట్టాలి అంటారు ఆది శంకరాచార్య స్వామి ఈశ్వరానుగ్రహాత్తే కాబట్టి ను భక్తుడుగా ఉండాలనుకున్నావా అమ్మ అనుగ్రహం కావాలి నువ్వు మొదటదానికి కూడా దాస మార్గానికి కూడా చాలా ఇంపార్టెంట్ మీకు చెప్తున్నాను ఏమో నా జీవితంలో కూడా నేను చూసాను ఇవి ఎందుకంటే ఆలయంలో పూజ చేసేటువంటి పూజారు ఉన్నాడు దీపం వెలిగించేటువంటి వాడు ఆలయం శుభ్రం చేసేటువంటి వాడు ఉన్నాడు వాళ్ళు ఎవరూ చేయలే చేశాం సీ ద బ్యూటీ అర్థమవుతుంది అదే ఈ మాత్రం మీకు సేవ చేసే భాగ్యం కలగడానికి కారణమది అనేక సార్లు నేను రాశాను మీరు ఆప్త వాక్యంలో కూడా ఇటీవల చదివి ఉంటారు మామూలు ఆలయాన్ని పంపించేది నైనా నువ్వు పోయి శుభ్రం నేను ఎందుకు చేయలే నాకేం సంబంధం లేదు ఆ ఉద్దేశం వేరే ఆ ఉద్దేశం వేరే నువ్వు వెళ్ళిరా భగవంతుని అనుగ్రహం పడుతుంది నీకు విద్య బాగా వస్తుంది అని చెబితే అంటే ఆలయంలో ఉండేవాడికి సంస్కారం ఉండదు వాడు చేయుడు సంస్కారం ఉండేవాడు పోయి చేస్తాడు చేసిన వాడికి చేసుకున్నంత మామ బాధపడేది ఏంటిది ఆలయం శుభ్రంగా లేదు వాళ్ళకు పోయి చెబుదామంటే ఆమె మీద కోపడతారు ఆమెకెందుకు పాపం ఆమె చాలా సాత్వికురాలు అందుకని మా అమ్మ వాళ్ళ మమ్మల్ని ట్రైన్ చేసింది చిన్నప్పటి నుంచి మేము శుభ్రం చేశాం అర్థమవుతుందే అసలు ఆ ఆలయంలో పూజలు చేసిన వాళ్ళు ఎవరో ఎవరికీ తెలియదు ఇప్పుడు మేము అందరికీ తెలుసు సెంట్రల్ జైలుతో సహా అర్థమవుతుందే నిన్న అంటే భగవంతుని కోసం మనం చేసేటువంటి ఏ కార్యము వృధా కాదు అర్థం చేసుకోండి మీరు ఇప్పుడు మీరు జపం చేయాలి ఏం ఖర్చు సార్ స్వామీజీకి దక్షిణ ఇవ్వాలంటే నీకు డబ్బులు పోతాయి జపం చేయడానికి ఏం పోతుంది నీకు చెప్పు ఏం పోతుంది సంకీర్తన చేయాల ఎంత పెట్టుబడి కావాలా జపం చేయడానికి డబ్బు అవసరం లేదు ధ్యానం చేయడానికి పెట్టుబడి అవసరం లేదు డబ్బుకు సంబంధించింది కాదు అయినా చేయలేడు మనిషి ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా పాపం చేయనివ్వండి పాపం చేయనివదు అంతే గతంలో ఉన్న పాపం ఉంది అదంతా చేయనివ్వదు అందువల్ల ఆ పాప ప్రక్షాళనం కోసమే కర్మయోగం అది వాడు చెప్పేది దాసమార్గం శుద్ధిపడిపోతా ఉంటాడు అట్లా శుద్ధిపడిన వాడు భక్తికి వస్తాడు రోజు వెళ్లి ఆలయాన్ని శుభ్రం చేస్తుంటే ఒక రోజు ఏమైనా మన తండ్రి కదా అనిపించింది ఆలోచిస్తాను నేను అదే ఇప్పుడు ఇప్పుడు ఆలోచిస్తుంటే అప్పుడు రాలేదు అంత తెలివి లేదు కానీ చిన్నపిల్లవాడిని కనుక భక్తి ఏర్పడింది ఆ భక్తి ఏర్పడిన తర్వాత ఇంకా ఎస్ఎస్ఎల్సీ ఎవరికి వచ్చేటప్పటికి ఎంతసేపు భగవంతుని మీదనే ధ్యాస అయిపోయింది కూడా లేకుండా అప్పుడు ఇప్పుడు అనుకుంటున్నాను నేను మొదట మనం ఆలయాన్ని శుభ్రం చేశాము ఓ దాస మార్గంలో ఉన్నాము ఆ తర్వాత మనకు స్వామి మీద వరదరాజస్వామి మీద భక్తి ఏర్పడింది భక్తి కలిగింది మనకు ఆ తర్వాత మనం ఎక్కడికి పోయినా ఉన్నాడు మనకు ధ్యానం వచ్చింది ఇప్పుడు జ్ఞానం వచ్చింది ఎస్ స్టెప్ బై స్టెప్ వస్తాయి ఎప్పుడు కూడా వృధా కాదు కదా ఈ మార్గంలో వచ్చినటువంటి సంబంధార్ ఎవరైతే ఉన్నారో ఆయన మూడు సంవత్సరాల పిల్లవాడుగా ఉండేటప్పుడు తండ్రి నేను ఉదయం చెప్పని చూసారా ఆ రోజుల్లో అట్లాగే స్నానానికి ఇవ్వాలంటే పిల్లవాడిని పట్టుకోయేవాళ్ళు పిల్లవాడిని పట్టుపోయాడు ఆ రోజుల్లో పిల్లవాడు అంటే నాన్న పట్టుకుని పోతా ఉండేవాడు అమ్మాయి ఉందంటే తండ్రి దగ్గర కూర్చొని పని చేస్తూ ఉండేది ఇప్పుడు వీళ్ళు లేరు వాళ్ళు లేరు వీళ్ళిద్దరు మీరు పేచీలు పడడానికి అదే పిల్లలు గనక మధ్యలో పేచీలు ఉండవు మీరు బాగా అర్థం చేసుకోండి ఇవన్నీ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు పిల్లలు మధ్యలో ఉండాలి మన మధ్య తిరగతా ఉండాలి కలగలగాలి కదా నాకు అలా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇవన్నీ కూడాను ఉపన్యాసాలు అయితే ఇవన్నీ చెప్పలేను వేదిక మీద ఇది మనంతా ఫ్యామిలీ కనుక మీ నాకు తెలుసు నా కథ మీకు తెలుసు కనుక అది కాదు నేను ఉదయం చెప్తున్నాను చూడండి మా తండ్రి కూడా పోతుండేవాడిని నేను నదికి స్నానానికి అని విచిత్రం ఆయన చేయబట్టుకొని పోతుండేది ఆయన ఎట్లా బట్టల అది వేసుకొని పోతుండవ మధ్య మధ్యలో ఆయన దండ పెడుతుండే నేను మాత్రం ఆయన చేయబట్టుకుని ఉండేది ఊరికే పోను ఎగర్తా పోతా ఉండేది మధ్య మధ్యలో ఆయనే మామూలుగా ఎగర్తు కానీ కొద్ది దూరం పోయిన తర్వాత తప్పని చేయి వదిలేసి సర్వని అట్లాగే ఎగర్తా వెనక్కిపోయేది చాలా దూరం ముప్పై నలభై అడుగులు ఆయన మొదట్లో ఎక్కడ పోతున్నాడు చూసాడు అలా మళ్ళీ అలా తిరిగి వచ్చి మళ్ళీ చేయబట్టుకోండి మళ్ళీ అంటే ఆ రోజుల్లో ఎందుకు చేస్తామో అర్థం కాదు ఇట్లా మధ్య మధ్యలో నేను ఆయన చేయి పట్టుకుంటూ పోతూ చేయి వదిలేసేది సర్ర ఎనకపోయేది మళ్ళీ పరిగెత్తుకుంటా పోయి వచ్చేది మళ్ళీ చేయబట్టుకునేది మళ్ళీ కొద్ది రోజుల మద్దరు మళ్ళీ తప్పని వదిలేసే మళ్ళీ వెనకపోయి ఇలా ఆడుకుంటుంటే ఇంటికి వచ్చి చెప్తూ ఉండడు వీడు మరి విచిత్రమైన వాడు నన్ను ఏమిటండే అని అడిగేదామె చేపట్టుకొని వస్తా ఉంటాడు తప్పని వదిలేసి ఇట్లా ఇట్లా ఎగర్తా చాలా దూరం పోతాడు పొయి మళ్ళీ అక్కడి నుంచి టర్న్లు తీసుకుని ఏదో పని రోడ్లాగా వచ్చి మళ్ళీ చేయబట్టుకుంటాడు అని చెప్పుకుంటాడు నేను పిల్లలు పిచ్చి చేస్తా చేస్తున్నా తల్లిదండ్రుల మధ్యలో ఆనందం ఉంటుంది సరేనా పోండి రెసిడెన్షియల్ స్కూల్కి ఎందుకని మేము పిచ్చిలు పడాలి ఇక్కడ పోండి రెసిడెన్షియల్ కనపడబాకండి మూడు నెలలకు ఒకసారి రండి అప్పుడు చూడండి నాన్న రూములు అమ్మ ఉండదు అమ్మ రూములో నానడు రేండి రేండి రెండు హాయ్ అంతాభావం ప్రేమభావం ఇళ్లలో ప్రేమ ఉండాలి సార్ ఈ చదువులు మట్టిపడ్డ అటుబడ్డ పొడవుని ఆ చదువులు మట్టి చదువులు అవి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఎందుకంటే అక్కడ చదివితే కాదు వచ్చి జ్ఞానం కలిగేది సర్వేపల్లి రాధాకృష్ణం ఈ రెసిడెన్షియల్ స్కూల్లో కాదు చదివింది ఆయన మాట్లాడుతూ ఉంటే ఆయన ఇంగ్లీష్ అట్లా విన్నారు వచ్చి నూట యాభై మైలు ప్రయాణం చేసి వచ్చి ఇంగ్లాండ్లో విన్నారు ఎక్కడ ఇంగ్లీష్ పుట్టిందో అక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఆ ప్రేమను ఉండాలి కాబట్టి ఇది తల్లికి దగ్గరగా పోయినప్పుడు తల్లి మీద ప్రేమ తండ్రికి దగ్గరగా పోయినప్పుడు తండ్రి మీద ప్రేమ తల్లిని ప్రేమిస్తూ తండ్రిని ప్రేమిస్తూ తండ్రిని ప్రేమిస్తూ తండ్రిని ప్రేమిస్తూ తండ్రిని ప్రేమిస్తూ తల్లిని ప్రేమిస్తూ తల్లిని ప్రేమిస్తూ తండ్రిని ప్రేమిస్తూ ఒక దశలో తల్లి తల్లి కాదని తండ్రి తండ్రి కాదని తండ్రి తల్లి తల్లి తండ్రి వీళ్ళిద్దరే భగవతి అని అన్నపూర్ణేశ్వరి అనేటువంటి స్థాయికి పట్టుకుపోతాం పట్టుకుపోతా తీయగా ఉండాలి బ్రతుకు ఆనందంగా ఉండాలి మధురంగా ఉండాలి ఎప్పుడు ఎంతో కాలం ఉండవు ఇక్కడ పిల్లలు కూడా మీరు బాగా అర్థం చేసుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది అమ్మా అంటున్నాను కనుక నాకు బిడ్డ కనపడుతున్నాడు అది ఇంకే లేదు అర్థమవుతుందిలే మాతా అన్నపూర్ణేశ్వరి అంటున్నా అది సంబంధం అది సంబంధం ఇప్పుడు ఇంత వయసు వచ్చిన అరవై సంవత్సరాలంటే చిన్న విషయం కాదు షష్టిఫూర్తి ఆ క్యాసెట్లో వింటున్నారు మీరు నేనేమని అంటున్నాను మాతా అన్నపూర్ణేశ్వరి అమ్మ నాకు భిక్ష బెట్టమ్మా అన్నం లేదు చూసారా అక్కడ అరవై సంవత్సరాల స్వామి లేడు ఆరు సంవత్సరాల పిల్లాడు ఉన్నాడు మీరు వినండి కావాలంటే ఎందుకో తెలుసా దాట్స్ ద థింగ్ అలా పలకపోతే అర్థమే లేదు బిడ్డకి నాకే అరవై సంవత్సరాలు అర్థమవుతుంది అందువల్ల నువ్వు బిడ్డవి కావాలి బిడ్డ కావాలి అనుకునేటప్పుడు రాగద్వేషాల నుంచి విడిపడిపోయి ఉండాలి కామక్రోధ లోప మోహ మత మాత నుంచి విడిపడిపోయి ఉండాలి అభిమానం నుంచి విడిపడిపోయి ఉండాలి పిల్లలు ఎట్లాగైతే నిష్కల్మైన హృదయం కలిగి ఉంటారో అటువంటి నువ్వు తీసుకపోయి ఒక పది లక్షలు చెక్కి పిల్లవాడి దగ్గర శుభ్రంగా చించి పోగురు పోస్తాడు అంతేగాని దీన్ని కంప్యూటర్లో ఎక్కడ ఫీడ్ చేసుకుంటామని ఆలోచించి వాడికి అవసరమే లేదు సార్ అట్లా నువ్వు తయారైన రోజు భగవంతుని యొక్క కృప నువ్వు ఆలయం తిరిగినంత మాత్రాన భగవంతుని పిచ్చాడు అనుకుంటాడావా సరేనా హృదయాలయంలో ఉన్నాడు భగవంతుడు నీ హృదయంలో ఏముందా నీకు తెలుసు నీ జీవితం ఏమిటాయని తెలుసు నా జీవితం ఏమిటాయని తెలుసు కాబట్టి ఒక్కసారి ప్రపంచాన్ని కనుగొప్పగలమేమో గానీ భగవంతుడిని కళ్ళు గప్పేటువంటి పరిస్థితే లేదు ఈ పిల్లవాడు సంబంధాలు మూడు సంవత్సరాల కుర్రవాడు తండ్రి పట్టుకుపోయాడు కోనేరు ఉంది అక్కడ ఆ కోనేరు దగ్గర మెట్ల మీదే కుర్రాన్ని కూర్చోబెట్టాడు నువ్వు ఇక్కడే ఉంటారా నేను పోయి స్నానం చేసేస్తానన్నాడు కోనేరు గనక లోతుగా ఉంటుంది కనుక తండ్రి వెళ్ళి స్నానం చేస్తూ ఉండాడు సరేనా ఆయన స్నానం చేస్తుంటే పిల్లవాడు కూర్చొని ఉన్నాడు పక్కనే ఆలయం ఉంది తమిళనాడులో జరిగింది సంఘటన పక్కనే ఆలయం ఉంది గరిగోపురం ఉంది ఈ పిల్లవాడు ఆయనేమో పాపం స్నానం చేసుకుంటాడు మళ్ళీ సంధ్య వార్చుకోవాలి టైం పడతా ఉంది ఈ పిల్లవాడికి ఆకలి అయింది ఇక నానేమో తిరిగి సంధ్య వారుచుకుంటున్నాడు అమ్మేమో ఇక్కడ లేదు అట్లా చూచాడు చూస్తే ఆలయం మీద బొమ్మలు గనుపతున్నాయి పార్వతి పరమేశ్వరుడు అలా చూచాడు గోపురాన్ని చూస్తూ అమ్మా నాన్న ఆకలి ఆకలి ఆకలి అంటాడు సంబంధాలు ఓన్లీ త్రీ ఇయర్స్ బాయ్ కదిలింది అక్కడి నుంచి పార్వతీదేవాన్న పూర్ణేశ్వరి కదిలేదు కదిలింది అక్కడి నుంచి నేరుగా వచ్చింది సరేనా ఆ బిడ్డను తీసుకుంది బిడ్డను తీసుకుంది బంగారు గిన్నెలో పట్టిందట పాలు అది జ్ఞాన సంబంధం బంగారు గిన్నె ఆమె అనుకుంటే ఎంతసేపు హే మాంబరాడంబరీ చూసారా అది సువర్ణం తేజసం కాదు సువర్ణ పాత్రలో ఇచ్చింది ఎందుకని నీ పిల్లవాడు కూడా తేజవంతం కావాలని అయ్యాడు కదా నాయనారు అయ్యాడు ఆ పాలు తీసుకుని తాగునాయనంటే ఓ పాలు దాగాడు పిల్లవాడు ఇద్దరు వచ్చారు కూడా ఒకరి కాదు ఇద్దరు వచ్చారు దంపతులు ఆది దంపతులు ఇద్దరు వచ్చారు ఈమె తీసి బంగారు పాత్రలో బట్టి పిల్లవాడికి ఇచ్చింది తాగుతూ ఉండాడు ఈయన మాత్రమే చూస్తూ ఉండాడట ఎందుకని ఎవరు రాకుండా ఇది చూడకూడదు మళ్ళీ అందుకని ఎవరైనా ఇట్లా వస్తూ ఉంటే కూడా వాళ్ళకి తెలియకుండా అటు చూడాలనిపిస్తా ఉందట ఇది తమాషా భగవంతుడు కనుక చల్లగా చూస్తే మన చూపు భగవతి మీద పడుతుంది భగవంతుని ఇంకో రకంగా చూసాడా మన చూపు ప్రపంచం మీద పడుతుంది మనం పడాలనుకున్నా కూడా పడేందుకు అవకాశం లేదు ఎక్కడైనా అంతే కాబట్టి ఆయన చూస్తూ ఉండడం ఎవరి వైపు చూడలేదు శుభ్రంగా పాలు పట్టించి తల్లి బాగుంది ఇంకో తాగుతా ఉంటాం చాలు చాలు చాలు ఎందుకో తెలుసా ఇంతకాలం ఎంతమంది పెట్టినా తిన్నా చాలు అలం ఎనఫ్ అనే మాట మన రాదు సరేనా జగన్మాత పట్టిస్తే అప్పుడు చాలు అనేది వచ్చేది కొద్దిగా డివియేట్ అవుతా ఉన్నాను ఒక రెండు నిమిషాలు ఇక్కడ ఉండండి మీరు ఇప్పుడు ఎక్కడున్నాను నేను పాలు తాగించాను మీకు ఓకే అక్కడ ఉండండి చెప్తా ఇటు పుయ్యాను మళ్ళీ జ్ఞాపకం వస్తా ఉంది భీముణ్ణి తీసుకెళ్ళి ఎట్లయినా చంపేయాలి దుర్యోధనుడు చిన్నప్పుడు వాడిని కట్టేసి తీసుకెళ్ళి నీళ్ళలో పడేస్తే గంగానజంలో వాడు పాతాళ లోకానికి వెళ్ళాడు భీముడు చిన్నప్పుడు చిన్న పిల్లవాడు అనేది మనం చదువుకున్నాం కదా నేను కూడా రాశాను కదా ఆడికి పోయాడు రోజులు బాగుంటే అది తమాషా అదృష్టంగా అనుకుంటే పాతాళంలో పోయినా ఏనుగుల బలంతో బయటకు వచ్చాడు కదా అక్కడిచ్చిన రసం అమృతం తాగి అత్యాడు అంటే పాతాళంలో చుట్టూ చేరినా కూడాను అక్కడ ఎవరికి లభ్యంగానేటువంటి నాగలోకంలో లభించేటువంటి అమృతం భీముడికి దక్కింది చూడండి పాముల మధ్యకు పోయి చక్కగా వెయ్యి ఎరుగుల బలంతో వచ్చాడు అది పుణ్యం ఆ పుణ్యమే కనుక లేకపోతే ఆలయానికి పోతే కూడా పాపమే వస్తుంది ఆశ్రమానికి పోతే కూడా పాపమే వస్తుంది దీత అర్థం అవుతుంది ఈ పుణ్యాలంటే ఇందుకోసమే మనం సత్కార్యాలు చేసేది ఆ తల్లి చేసిన కుంతి చేసినటువంటి సత్కార్యాలు పాండురాజు చేసినటువంటి సత్కార్యాలు ధర్మరాజు ముందు బుట్టి ఉండడం ధర్మం ముందు పుట్టాలి మనకన్నా ముందు మనం తర్వాత పుట్టాల ధర్మరాజు ముందు బుట్టాడు భీముడికి ఆ దీత ఈ పిల్లవాడు తయారయ్యొస్తే భీముడులో కొంత కామెడీ ఉంటుంది అర్జునుడు సీరియస్గా ఉంటాడు కానీ భీముడు కొద్ది మన వ్యవహారం కొద్ది కామెడీ ఉంటుంది వస్తున్నాడట వస్తుంటే కొంతమంది బ్రాహ్మలు దర్బలు గర్బలు పట్టుకుని వాళ్ళు పెట్టుకుని పోతున్నారట ఒక పెట్టుకొని భీముడు చూశాడు భీముడు చూసి సార్ సార్ ఎక్కడి సార్ ఎందుకంటే వచ్చాడు పైకి అక్కడే తిన్నాడు ఇక్కడికి వచ్చాడు ఆయనకి అందులో ఎప్పుడు కావాలా భీముడు అంటే తినేవాడు అర్థం ఎక్కడికి పోతున్నాడు సార్ వాళ్ళంటే అయ్యా భోజనానికి పోతాను ఎక్కడ సార్ చాలా ఇంట్రెస్ట్ ఎక్కడ ఎక్కడ చెప్పండి భోజనాలు ఎక్కడ చెప్పి భజన ఎక్కడన్నా అడగడు భోజనం వాళ్ళ ఇక్కడేనండి ఇక్కడేనా ఎవరండి ఏమిటి అంటే ఏం నాయనా కుంతిదేవి అన్నారు వారెవరి మా ఇంట్లో నేనా ఇంతమంది తినేది చిన్నపిల్లవాడు భీముడు భీముడు చిన్నాడు అని అనుకోని అప్పుడు వాళ్ళ తండ్రి అట్ట ఏంటి విషయం ఏంటని ఏం లేదని ఆయన ఆ తల్లి ఏం చెప్తాం ఏదో భర్తను పోగొట్టుకుంది అట్ల అయిపోయింది ఐదు మంది పిల్లలుంటే ఈ మిగతా వాళ్ళనందరినీ పోషించగలిగే శక్తి కలిగిన వాడు రెండో వాడిని ఆయన వాడి పేరు భీముడు తప్పు మనల్ని ఎప్పుడు చూసినట్లేదు మనం పేపర్ కూడా వీడు ఫోటోలో చూసిన ఫోటో కూడా పేపర్లో చూసినట్లేదు వీళ్ళు అనుకోని అట్లాగండి అట్లాగండి అని అవును ఆయన ఏమైందని ఏమనైనా ఎవరు ఏమో చేశారట ఇటీవల ఆ పిల్లవాడిని చంపేశారట నే చూడి ఆ పిల్లవాడిని చంపేశారట నాయన పాపం ఆ పిల్లవాడికి సద్గతి కలగాలనేటువంటి ఉద్దేశం చేత ఉండాడు ఉండేటప్పుడే కర్మ జరుగుతా ఉంది కొందరికి అందుకని అందరినీ పోయినారు బ్రహ్మన్నారు బ్రాహ్మణం అంతా పోతున్నాం అన్న సంతర్పణం అని ఏం చేస్తారు ఇంకొకరైతే పరిగెత్తుకుంటూ పోయి మనం అయితే ఆపి అమ్మా నేను పోలేదు ఇట్లా జరిగింది వెయ్యి ఎనుగుల బలంతో వచ్చామన్నా లే నేరుగా సెలూన్కి వెళ్ళాడట సెలూన్లా హెయిర్ కట్టింగ్ సెలూన్ అక్కడికి వెళ్ళి గుడి చేయించుకొని పిలక పెట్టుకొని ఎందుకంటే తర్వాత చెప్పుకుండా ముందు పోయినా అని పోతే భీమా సార్ భీమ భీమ పాకం కదా అని ఎంత స్పీడ్ చూడండి ఏముంది వెయ్యి అని బలం ఉంది కదా ఇక్కడి నుంచి అక్కడ పోయినాడు వాడేవడో కూర్చోని ఉన్నాడట కుర్చీలో అర్థం ఎదురుగా వాడిని తీసి పెట్టి వాడి తర్వాత చేస్తున్నా ఏమో అని చేయించుకొని జుట్టు కూడా పెడమనట జుట్టు పెట్టుకొని వచ్చి పక్కనే నది స్నానం చేసేసి వీళ్ళు ఆడికి వెళ్ళే లోపల వీళ్ళలో జాయిన్ అయిపోయి వాళ్ళ దగ్గరుండే దర్బలే కొన్ని సగం తీసుకొని మీరు ఇచ్చుకొని నేను చూడ అని పోయి కూర్చున్నాడు కూర్చున్నాడు పాపం షటర్ సోపేతంగా భోజనాలు వడ్డిస్తూ ఉండడు ధర్మరాజు నిలబడి చూస్తూ ఉన్నాడు నాయన అందరు కూడా బాగా చక్కగా భోంచేయండి మా తమ్ముడికి ఆత్మశాంతి కూర్చోని ఉండడు అక్కడ కూర్చోని ఉండేడు గుర్తుపట్టేటట్టు లేడు ఇప్పుడు భీముడు అనేటప్పుడు డిఫరెంట్ గా చూస్తారు అప్పుడు ఆయన నేనైనా అంతే ఇప్పుడు గడ్డం గడ్డం తీసి కూర్చున్నాను అనుకోండి మీరు పోయా ఎవరైనా స్వామితో స్వామి అది కాదు ఇప్పుడు ఇది లేకుండా ఇప్పుడు పైన గుడ్డ లేకుండా గడ్డం గడ్డం అంతా ఈ కషాయలు కిషాయ లేకుండా ఓ తెల్ల పెండు తెల్ల శ్లాక్ వేసుకొని ముందు వాళ్ళ మెనకు వచ్చినా కూడా నమ్మరు కారులో వచ్చినా సరే కారు దిగినా కూడా అట్ట చూస్తుంటే జనం ఇటు వస్తున్నాడా కదా అట్లాంటప్పుడు ఇక భీముడు శుభ్రంగా అసలు గుర్తుపట్టేటట్టేట కూర్చున్నాడు అందరూ వడ్డిస్తూ ఉండరు అందరికీ షట్ట సోపేతంగా పంచపక్ష పరమాణాలు వడ్డిస్తూ ఉండరు లాగతా ఉన్నాడు ఆడు కూర్చొని ఒక దశలో ఏమైందంటే ఎవరికి ప్రాబ్లం వచ్చిందంటే సమస్య ఎవరికి తెలుసు అప్పుడు భీముడుతో లేదు ఇట్లా వర్ష కూర్చొని ఉంటారు కదా అక్కడెక్కడో చివరిలో కూర్చున్నాడు ఆయన తర్వాత ఇంకెంతో మంది లేరు ఒక యాభై అరవై మంది అక్కడ ఉంటారు వాళ్ళకి సమస్యగా ఉంది ఎందుకంటే వాడు వట్టి ఆకే పెట్టుకొని ఉన్నాడట మనోడి క్రాస్ అయిపోతే కదా ఈయన క్రాస్ అయిపోతే కదా వాళ్ళకి వడ్డీ ఇచ్చేది క్రాస్ అయ్యేది లేదు ఏమి లేదు వీడు ఇట్లా పెట్టుకుంటారు అందులో ధర్మరాజు శుభ్రంగా భోంచేయండి తృప్తిగా భోంచేయండి ధర్మరాజు ఒకడు నాయనా ఎవ్వరికి కూడా లేదు అనద్దు వాళ్ళు ఎంత అడీతాంతమంటే వీడు ఒక వంద లడ్లు వేసుకుని వచ్చి ఇస్తా ఉంటే ఒక్కొరికి ఒక్కొక్కటి వేస్తా ఉంటే ఉండరు ఇక్కడ పోయిన తర్వాత అట్లా వేసేటప్పటికీ అది లేదు తర్వాత ఇట్లా అది లేదు మొత్తం ఇక్కడ ఉండేటి అయిపోయినాయి అనుకోండి కేవలం బాండలు మాత్రమే వస్తుంది వాడు ఎడక్క పోతా ఉన్నాడు అన్నముడు వచ్చినా అదే వడలు వచ్చినా అదే ఇదే సార్ పాపడ కూడా అంతే రావడం వేయడం టడపడపడు డవ పోలన్నీ ఖాళీగా ఉండయి ఇక్కడేమో అందరు తినేస్తా ఉన్నారు ఇక్కడ అందరు బస్తా ఉన్నారు ఇటు దాటిపోవడం లేదు ఎవరు అర్థమవుతుంది వాళ్ళు అనుకుంటున్నారట వాళ్ళని చూసి వాళ్ళు ఎంత హాయిగా మనం అట్ట కూర్చున్నా పోయింది ఇప్పుడు మధ్యలో లేవడానికి లేదు వెంకటాద్రిలాగా ఇప్పుడు ఎలా కనపడలేదు నాకు ఎక్కున్నాడు సరేనా కాబట్టి ఇప్పుడు మధ్యలో లేవలేవు ఏం చేయాలి అని అనుకుంటే వాళ్ళు బాధపడుతున్నారట ఇంక అంత అయిపోయింది చివరికి మొత్తం అయిపోతా ఉండదు ఈ లోపల ధర్మరాజుకి ఇన్ఫర్మేషన్ అందింది పరిస్థితిది అట్లాగా అట్లాగా తయారు చేయమనేవాడిని ఎంత తయారు చేస్తాం ఎంత తయారు చేసినా పోతాం ఎంత తయారు చేస్తారు లడ్లు ఊరికే తయారవుతాయి వేడి కావాలి కదా ఈ లోపల అయిపోతుంది పరిస్థితి అట్లాగా ఏమి అన్నీ అయిపోతుండ ఇంకేంటి వాళ్ళు వాళ్ళే వాళ్ళక యాభై అరవై మంది అక్కడే ఉండరు కుంతిదేవి చెప్పారు ధర్మరాజేమో తయారు చేయండి తయారు చేయండి అంటున్నాడు కానీ కుంతి మాత్రం అంటే పిలిచి నాయన అంత తింటున్నాడా ఒక వ్యక్తి నువ్వు కావాలన్నా చూడ మామేను తిన్నామని నీ ఉద్దేశం నువ్వు తింటా ఉండడా లేదని మమ్మల్ని చోటు పడతాం అంటే నువ్వు కుంతి దేవ్ ఆలోచించిందంటే ఓహో ఏదో వ్యవహారం అని నైనా ఎంత ఉంటుంది వయసు ఎంత ఉంటుంది అని అంత తొమ్మిది పది సంవత్సరాలు ఉంటాయి లాగతా ఉండాడు ఒకటి ఏమో నా బిడ్డ కాకపోయినా నా బిడ్డనేమో నా బిడ్డ కాకపోతే నా బిడ్డలాంటి వాడేమో ఎందుకంటే ఇదంత బ్రాహ్మణ పంక్తి నా బిడ్డ ఎందుకు కూర్చుంటాడు ఇక్కడ అదే ఆడు తమాషా మానవాడికి కులమో గెలమో జాతి గీతి ఏమీ లేదు భోజనం దగ్గరకు వస్తే కానీ కుంతి ఆలోచిస్తా ఉంది ఈ బ్రాహ్మణ పంక్తిలో ఎందుకు కూర్చుంటాడని మళ్ళీ ఇప్పుడు అట్లాగే విరాట్ రాజు కులంలో చేరింది నేను వంట బ్రాహ్మణి చేరాడు కదా అక్కడ మాత్రం అక్కడ కూడా చెప్పాడు బ్రాహ్మడు వంట అక్కడ బ్రాహ్మడు అయిపోతాడు భోజనం చోట భీముడు బ్రాహ్మడు అంతే అందువల్ల ఇక్కడికి వస్తే అప్పుడు అన్నదట వెళ్ళి నాయనా ఇంకేంటని లేదమ్మా వీళ్ళందరికీ అవసరం లేదంటున్నారు వాళ్ళేమో లేవాలి పంక్తులు ఒకేసారి లేవాలి వాళ్ళకేమో ఇంకా సర్వ్ కాలేదు ఆ యాభై మందికి ఈ మధ్యలో ఇతను చేరుండాడు పిడుగు ఎంత పెట్టినా కూడా ఇట్లా అవుతుంది పోయి ఇతనన్నా అయిపోయింది అనుకుంటామంటే లేదు ఇంకేం లేదు అంటున్నాడు అంతేనా అంటాడు అంతేనా అంటున్నాడు అంతేనా అన అనకూడదు ధర్మరాజు తృప్తిగా తినాలని ధర్మరాజు అంటున్నాడు ఏం చేయను అర్థం కావడం లేదమ్మా ఇన్ని చోట్ల వడ్డించాం కానీ ఇది ఎక్కడ పడలేదు ఈ బాధ అప్పుడు ఆమెదట ఉండున అని లోపలికి వెళ్ళి కుంతిదేవి చూడండి తమాషదు కుంతిదేవి లోపలికి వెళ్ళి అట్లా చూసిందట ఎక్కడుందని ఏమీ లేదు తీరా ఈ లడ్డులుండా అది ఎక్కడైతే పంచుతూ ఉన్నారో ఇప్పుడు రాత్రి మీ మీద నేను పొడి అంతా వేసి అట్లా లడ్లన్నీ పోగా ఆ పొడి ఉండ లడ్డు పొడి ఉంటుంది కదా లూజ్గా అది కొంత ఉందట దాంట్లో దాన్ని తీసి కుంతిదేవి దాన్ని తీసి దాన్ని అంతా ఒక లడ్డుగా తయారు చేసి దీన్ని ఐదు భాగాలు చేసి ఐదు భాగాలు చేసి దీన్ని తర్వాత దీంట్లో హాఫ్ అంటే హాఫ్ ఒకటి మిగతాది నాలుగు భాగాలు చేసి ఆ నాలుగు అట్లా పెట్టి ధర్మరాజుకి అర్జునుడికి నగరుడికి సహదేవుడికి ఇస్తాము సరేనా ఇది తీసుకెళ్లి ఆ పిల్లవాడి పెట్టినండి అని తీసుకెళ్లి భీముడు ముందు పెట్టారు భీముడు అట్లా నోట్లో వేసుకున్నాడట మంచి నీళ్ళేడు సార్ ఏమయ్యా ఇంక ఏమన్నా కావాలండి అప్పండి తృప్తి అయిపోయింది తల్లి చేతి గుండా పెట్టేటప్పటికీ తృప్తి అయిపోయింది అర్థమవుతుంది సామాన్యమైన తల్లి కుంతిదేవి పెడితేనే అట్లా తృప్తి అయ్యేటప్పుడు మాత అన్నపూర్ణేశ్వరి అమ్మ నువ్వు పెడితే ఇంక మాకు ఆకలి ఉండే వాటి కాబట్టి ఎన్ని ప్రపంచంలో మనం రుచి చూచినా ఇంకా ఏదో చూడాలి ఎన్ని అనుభవించినా ఇంకా ఏదో అనుభవించాలి అమ్మ కరుణ అమ్మ దయని ఎవడైతే అనుభవిస్తాడో వాడికి రెండవ దాని మీద దృష్టి పొయ్యేందుకు అవకాశమే లేదు గనక ఈ పిల్లవాడు రెండు మళ్ళీ బ్యాక్ కమ్ బ్యాక్ ఎప్పుడైతే పాలు తాగేశాడో తృప్తిగా ఉండాడట ఈ లోపల తండ్రి సంధ్య ఆయన లేచి రాబోతున్నాడు వీళ్ళిద్దరు అదృశ్యమయ్యారు పార్వతీ పరమేశ్వరులు అదృష్టమయ్యారు అదృశ్యం కాగానే వచ్చాడు వచ్చి చూసేటప్పటికి ఇక్కడ ఆ పాలుండదా తాగాడు కదా పిల్లడు కదా ఇంకా అక్కడ అట్లాగే ఉండదు తండ్రి చూచాడు ఆయన నైష్ఠికుడు నిష్ఠాగరిష్ఠుడైనటువంటి బ్రాహ్మణుడు సంబంధార్ ఫాదర్ చూచి వీడు ఆకలికి ఏదో ఏడ్చుంటాడు నేనేమో దూరంగా వెళ్ళాను స్నానం చేసుకోవడానికి వీడి మెట్ల మీద కూర్చొని ఏడ్చుంటాడు ఎవరో దారిన పోయేటువంటి తల్లి వీడికి పాలిచ్చేసింది సరేనా మరీ పడిపోయాడు వీడు వీడిని శుద్ధి చేసి కూడా తీసుకొని పోవడానికి అవకాశం లేదు శుద్ధి చేస్తేనే వీడిని ఇంటికి తీసుకోవాలి వీడిని అసలు ముట్టుకోవడానికి కూడా లేదు ఎందుకంటే ఎత్తుకొని వచ్చాడు పిల్లని మూడు సంవత్సరాలు కురవాడు ఇప్పుడు ఎత్తుకొని పోవాలి వీడిని ముట్టుకోవాలంటే దానికి ఇష్టం లేదు ఎందుకంటే వీడు మళ్ళీ పడిపోయాడు అని అప్పుడు అంటున్నాడు అయ్యి నిజం చెప్పు ఎక్కడ ఇప్పాలు ఎవరిచ్చారు నీకు ఈ పాలు చూసి అమ్మ ఎవరు ఆమె ఎక్కడి నుంచి వచ్చింది ఆమె ఏ వైపు నుంచి వచ్చింది ఎటు పోయింది అదూదు ఆమె ఇది గోపురం మీద నుంచి చూపెట్టి పార్వతీదేవిని ఆమె అంటాడు స్టన్ అయిపోయాడు ఏం మాట్లాడుతున్నావు రా నువ్వు అవును పక్కనుండి ఆయన ఆయన కూడా వచ్చాడు ఆహా ఆయన కూడా వచ్చాడు ఇద్దరు ఇద్దరు వచ్చారు నా బంగారు పాత్ర నానా బంగారు పాత్రలో ఆమె ఇచ్చింది నేను తాగాను నానా బ నానా అటువంటి పాలు నానా ఇప్పటివరకు ఎప్పుడు తాగలేదు నానా నేను దొరకో కదా ఈ ప్రపంచం ఏడ దొరుకుతాయి అవి అవి ఎక్కడ దొరుకుతాయి అని అప్పుడు ఆలోచిస్తున్నాడట ఇది నిజమేనా ఇది నిజమేనా ఎరా నిజం చెప్పు అని అంటే అద్భుతంగా నాలుగు శ్లోకాలు చెప్పాడట అంతే ఇంకేం లేదు ఆ అయిపోయింది అయిపోయింది వీడు సంబంధాలు కాదు సంబంధాలు కాదు తల్లి ఇచ్చిన క్షీరాన్ని పానం చేసి జ్ఞాన వీడు జ్ఞాన సంబంధాలుగా మారిపోయాడు అని ఎత్తుకొని ఆ ఆలయంలోకి తీసుకెళ్ళి అమ్మ ముందు నిలబడి ఏడుస్తాడు అమ్మ ఇంత కాలం చేశాను సాధన సరేనా ఏ రోజు నీ దర్శనం నాకు కలగలేదు కానీ నేను చేసిన సాధన వృధా కాలేదేమో ఈ బిడ్డకి దర్శనమైంది ఒక జ్ఞానపుత్రుని నాకు ప్రసాదించావు అని అక్కడ అది ఆయనకి మూడు సంవత్సరాలు కనుక మీరు వినుంటారు తిరు జ్ఞాన సంబంధ నాయనార్ ఆల్వాళ్ళ నాయనార్స్ లో తిరు జ్ఞాన సంబంధ నాయనార్ ఆయన సంబంధార్ ఆయన పేరు జ్ఞాన సంబంధార్ అమ్మ క్షీరం ఇవ్వడం వల్ల తిరు ఆయన అప్పుడు మూడు సంవత్సరాల వయసు కలిగిన వాడు గనక మూడు సంవత్సరాల వయసులోనే జ్ఞానిగా మారినటువంటి సంబంధాలు తిరు జ్ఞాన సంబంధార్ ఇప్పుడు ఎవరు శివభక్తుల్లో అగ్రగణ్యుల్లో అయినటువంటి ఆ నాయనార్ల కోవలకు వచ్చాడు గనక తిరు జ్ఞాన సంబంధ నాయనార్ సరేనా వక్షోజ కుంభాంతరీ అమ్మా చూచవా ఇవన్నీ కూడా చరిత్రలు తెలియజేస్తూ ఉన్నాయి ఇది అద్భుతమైనటువంటి మహిమ కాబట్టి నువ్వు ఇచ్చేటువంటి ఆ క్షీరం ఎందుకనంటే అది సాహిత్యం సంగీతం సమస్తమైనటువంటి జ్ఞానాలు తల్లి నీ దగ్గర ఫాలుదాగితే అందువల్ల ఆ ముత్యాలహారాలు వాటిని అలంకరించిన్నాయి ఎందుకని మమ్మల్ని ఆణిముత్యాల్లాగా తయారు చేస్తావు గనక నువ్వు జ్ఞానముత్యాల తయారు చేస్తావు గనక నాత్న విచిత్ర భూషణ కరీ डंबरी मुक्तालंब मन विलसत ज्ञानवासन कुंभा काश्मीरागर वासीता ज्ञावासब काश्मीर अगर इंटीचोट बड़ते అవి ఎంత సువాసనగా ఉంటాయో అమ్మ దగ్గర నుంచి ఎప్పుడూ ఆ విధమైనటువంటి సువాసనలు వెదజల్లబడుతూ ఉంటాయట కారణం ఏంటో తెలుసా అలౌకికమైనటువంటి దేహం కనుక ఆ దివ్యమైనటువంటి సౌరభం ఏదైతే ఉందో అది జ్ఞాన సౌరభం అది రుచికరీ రుచికరీ రుచి అంటే అందం సౌందర్యం మాకు అందాన్ని ఇచ్చేటువంటి తల్లివి బ్యూటీ జీవితంలో అందం ఎప్పుడంటే భగవంతునికి అనుగ్రహం పడితే అందం అర్థం అవుతుంది ఇప్పుడు ఎవరు అందం అందం అంటే ఆకర్షించేది అందం కేవలం మనిషి ఏదో దేహం అందంగా ఉన్నంత మాత్రమే ఆకర్షించలేదు సరేనా సినిమాలో కాని టీవీలో కాని నాటకాల్లో కాని క్యారెక్టర్ లీడర్ మనకు వస్తారు ఆకర్షించే ప్రశ్న లేదు ఎందుకని ఎవరు ఆకర్షణ ఇవాడు అందంగా ఉండేవాడు పోతున్నాడు అనుకోండి వాడానికి ఎవరు పోతారు సరేనా రమణ మహర్షి అందంగా ఉంది దేహం యావత్ ప్రపంచం పోయింది తిరువన్నామలకి యావత్ ప్రపంచం పోయింది ఎందుకో తెలుసా అందం ఉంది గనక ఆకర్షించేది ఏదో అది అందం ఆ అందం ఏమిటో తెలుసా ఇదిగో అది అందం అలౌకికమైనటువంటి అందం ఎప్పుడైతే హృదయంలో పరమేశ్వరుడు ఉన్నాడో అందరూ ఆ వైపు ఆకర్షింపబడుతూ ఉంటారు మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తూ ఉంటది తిరుపతికి వెళ్లి ఆలయంలో స్వామి దర్శనం చేసిన తర్వాత గర్భగుడి నుంచి తిరిగి వస్తున్నాం అంటే మామూలుగా రాడు అయిపోయింది దర్శనం కాని వెను తిరిగి చూస్తానే ఉంటాడు ఎందుకని ఎంత చూచినా తనివి తీరనటువంటి రూపం ఎన్నిసార్లు చూచినా మళ్లీ మళ్లీ చూడాలనేటువంటి రూపం ఇది అలౌకికమైనటువంటి ఆనందం అలౌకికమైనటువంటి ఆకర్షణ పరమేశ్వరులో ఏ విధమైన ఆకర్షణ ఉందో పరమేశ్వరుని హృదయంలో పెట్టుకున్న భక్తుల్లో కూడా అదే ఆకర్షణ ఉంది గనక నిన్ను సేవించడం వల్ల నీవే మా హృదయంలో అధిష్టాతి ఉంటావు గనక అమ్మ నువ్వు అంతా ఆకర్షణే గనక మేము కూడా ఆకర్షింపబడతాం అటువంటి అందాన్ని అటువంటి సౌందర్యాన్ని మా బ్రతుకులో దించేటువంటి పసిడి తల్లివి బంగారు తల్లివి నువ్వు కాశ్మీర రుచికరి కాశీ పురాధీశ్వరీ కాశీ పట్టణానికి అధిష్టాతేవతలు భిక్షాందేహి కృపవలంబన కరీ మాతాన్న పూర్ణేశ్వరీ కాబట్టి ఇవన్నీ కృపవలంబన నీ కృప నీ కటాక్షం నీ దయ వీటి వల్లనే ఇవన్నీ లభ్యమవుతూ ఉన్నాయి గనక తల్లి అటువంటి భిక్షని జ్ఞానభిక్షని ప్రేమ భిక్షని నీ దగ్గర నుంచి నేను పొందాలనుకుంటూ ఉన్నా ఈ బిడ్డకి భిక్షవి జ్ఞానమనేటువంటి భిక్షవి ఇంకేమొద్దు జ్ఞానమైనటువంటి భిక్షవి ప్రేమ భిక్ష బిట్టు తల్లి ఎందుకని ఏదైతే నాకు నువ్వు పెడతావో అది నేను అవసరమైతే ఇతరులకి పెట్టగలను నువ్వు గనక ప్రేమ ఎందుకంటే నా దగ్గర లేదు నా దగ్గర రాగద్వేషాలు అండి సరేనా నీ దగ్గరే ఉంది కాబట్టి నీ దగ్గర సువర్ణ పాత్ర ఉంది ఆ సువర్ణం అంటే ఎందుకు ఇప్పుడు అర్థమైంది తేజస్ అని ధనం ఉంది నీ దగ్గర అది జ్ఞాన ధనం అని అందువల్ల లక్ష్మి లక్ష్మి ఏమిటి లక్ష్మి కేవలం డబ్బే లక్ష్మి అయితే అలక్ష్మి అన్నది శాస్త్రం ఎందుకని డబ్బు ఉండి లోభి వాడు తినక ఇతరులకు పెట్టగా గడ్డివామి మీద కుక్కలాగా బ్రతుకుతూ ఉంటే కేవలం ఐశ్వర్యం జ్ఞానైశ్వర్యం ఉంది చూచారా వాళ్ళు ఆనందంగా ఈ ప్రపంచంలో ఉండాలి కాబట్టి నాకు ఏముంది అనేది మనం చూసుకోవాలి అమ్మ కృప నాకు ఉందా లేదా భిక్షమెత్తవయా లేనుడు భిక్షమెత్తతాడు అదే తా మాట లేనివాడు భిక్షమెత్తతాడు హృదయంలో మనకు గనక ప్రేమ లేకపోతే అమ్మ దగ్గరకు పోయి ఆమె తలుపు తట్టి అమ్మ భిక్షం పెట్టు ప్రేమించలేకపోతున్న ప్రపంచాన్ని అందరినీ ప్రేమించలేకపోతున్నా సరేనా స్వార్థమే అయిపోయింది నా బ్రతుకంత భిక్ష పెట్టు తల్లి నాకు ఆ క్యాక్ నాకు ఆ లేదు అసలు ఆ క్వాలిటీ లేదు నా దగ్గర నువ్వు పెట్టాలి నాకు లేదు నువ్వు పెడితే నువ్వు ప్రేమ భిక్ష పెట్టు నేను పది మందికి పచ్చుతా ఇది అందువల్ల మొట్టమొదట మనం కాటా వేసుకోవాలి మన దగ్గర ఎంత ధనం కాట అంటే జ్ఞానధనం ఎంత సువర్ణం ఉంది బంగారు ప్రేమ బంగారం ఎంత ఉంది మన దగ్గర ఇది వేసుకోవాలి కానీ సర్వత్రా ఇప్పుడు అది లేదు అందువల్ల ఒక మంత్రం ఉంది కావాలండి మీరు రాసుకుంటారా చెప్తాను అవుతుంది ఇది మంత్రం ఇప్పుడు పూర్వం వేరే ఉన్నాయి మంత్రాలు ఇప్పుడు అట్లే ధనకాట స్వర్ణకాట సర్వత్ర కటకటాయతే ఇది లేకపోతే టక టక్ ఆ అయితే ఇటు కావు అటు అటు కాకుంటే ఇటు అర్థం అవుతుంది ఇది బ్రతుకులు కనుక నిజమైనటువంటి జీవితానికి ఒక వాల్యూ కావాలి బ్రతుకు ఒక అర్థం కావాలి బ్రతుకు ఒక పరమార్థం కావాలి అది పరమేశ్వర అనుగ్రహంతో లభ్యమవుతుంది కాని మరొక చోట లభ్యమయ్యేందుకు అవకాశమే లేదు కనుక నువ్వు మళ్లీ చెప్తున్నా మళ్లీ చెప్తున్నా అమ్మవారి యొక్క అనుగ్రహం పడితేనే మన దగ్గర ఏదున్నా దానికి సాఫల్యం అర్థమవుతా ఉంది త్యాగరాజస్వామి అన్న సంతర్పణలో చేసేవాడు ఉంచ వృత్తితో ఉంచ వృత్తితో అర్థమైంది కానీ ఈ రోజుల్లో భక్తి అనేటువంటి పేరిట సమాజాల్లోకి వెళ్ళి కూడా డబ్బు తినేస్తా ఉన్నారు అది తమషి విచిత్రం చూశారు కారణం ఏంటో తెలుసా అసలు ఏదైతే ఐశ్వర్యమో అది లేదు ఏది ధనమో అది లేదు లేకపోవడం తప్పు కాదు లేనిది అవసరమైంది అయినప్పుడు దాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి ఆ పొందడానికి మనకు ఇలా పొందితే తప్పేమో అలా పొందితే సిగ్గేమో నలుగురు ఏమనుకుంటారు అనే అంశం కాబట్టి ఏది మనకు అవహేళన ఈ ప్రపంచంలో అంటే భిక్షం ఎత్తుకోవడం కదా భిక్షం ఎత్తుకుంటున్నాం ఎక్కడ ఎక్కడ తెలుసా అడుక్కు ప్రపంచంలో కాదు ఆ ప్రపంచమే బికారి ప్రపంచం దాత రామ్ బికారీ సారీ దునియా అది ఇదే బికారి ప్రపంచం ఇక్కడెత్తితే ఉంటది కాబట్టి ఇవాడన్నా డబ్బు లేనివాడు డబ్బు ఉండే వాడి దగ్గర పోయి బిక్ష ఎత్తుతాడు బిచ్చకాడు దగ్గర ఏం బిత్ ఈ ప్రపంచంలో ఏం ఎత్తుతాం భిక్ష నాకు ప్రేమ కావాలి అని ఈ ప్రపంచంలో ఎత్తితే ఏమో వస్తుంది గుండెలు పగిలిపోతాయి నాకు జ్ఞానం కావాలని ఈ ప్రపంచం నో జ్ఞానం కావాలంటే భిక్షం ఎక్కడ గురువు పాదాల దగ్గర ఎత్తు అప్పుడే దొరుకుతాయి ప్రేమ కావాలి నా భిక్షం ఎత్తు ఎక్కడ అమ్మవారి పాదాల దగ్గర ఇదిగో అన్నపూర్ణేశ్వరి భిక్షణం దేహి మాత అన్నపూర్ణేశ్వరి అమ్మ ఇదిగో నాకు పెట్టు ఇంకా నా జీవితం మారుతుంది ఇక్కడి నుంచి తేజోమయం అవుతుంది ఇప్పటి వరకు తిమిరమయం ఇంకా రాబోయేది తేజోమయం మా తాన్న పూర్ణేశ్వరి సెకండ్స్లోక పోవాలి ఓ పూర్ణమదూర్ణముద్య పూర్ణశమాదాయ పూర్ణమేవాభసిష్య don't